సరే స్టార్టింగ్ ప్రార్థం స్తోదం ప్రభా పరశుధర గొప్ప దేవ మహిమగల రాజా సర్వోన్నత దేవ కృపా మైడ దయగల తండ్రి రాజుల రాజా ప్రభుల ప్రభావ దేవాది దేవ యేసు ప్రభా మీకు వందనాల ప్రభా యేశూ క్రీస్తు నామం ప్రార్థనలో కూడి ఉన్నం ప్రభా దేవ దేవారు ఆనయన బిడ్డలను మీ కృపలో మీ కనికరంలో ప్రతి ఒక్కరిని భద్రపరిచి దేవ మీ యొక్క వాక్యంలోని సత్యాలను బయలుపరిచి మీ కొరకే రోషన్ కలిగి ప్రభావ ప్రతి ఒక్క ఆజ్ఞని కట్టడాలని పాటిస్తూ తుది శ్వాస వరకు మీ యొక్క మహిమలో నిలబడి అనేకులని ప్రభావం మీ మహిమలో నడిపిస్తూ మీ యొక్క పశుధాత్మశక్తి చేత నడిపింపబడుతూ దేవ మీ నామం ని మహిమపరుస్తూ మీ నామం ని గణపరుస్తూ మీ నామం ని స్మరిస్తూ ఏసు ప్రభా తుది శ్వాస వరకు నడిపించే కృపా కనికరం మా మీద చూపించి దేవ మీరే తోడుగా నీడగా ఉండి మాకు నడిపించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి కదలా కుందువు సిను కొండవాలి బెదరాకుందువు బలమైన సింహాలి ఏ నీ చెంత నుండగా నీకింకా ఏ చింత లేదుగా ఏ నీ చెంత నుండగా ఏ చింత నీకింకా లేదుగా కదలాకుందువు సియోను కొండవాలి బెద కుందువు బలమైన సింహ అవ్వాలి కథల కుందువు సియోనో కొండవాలి కష్టమూలన్నో కలుగు చుండినా దుష్ట శక్తులు ఎన్నెన్నో వచ్చిన కష్టమూలన్నో కలుగు చుండినా ఎన్నెన్నో వచ్చిన దుష్ట జనములు పైదు కీతరిమినా దుష్ట జనములు భ్రష్టాజనులు నీ మీ దికి లేచినను భ్రష్టాజనులు నీ లేచినను కదలా కుందువు సియోను కొండవాలి బెదరాకుందువు బలమైన సింహాలి నీటి వరదలు నిలవెత్తు వచ్చిన నిండు సముద్రము పొంగి పొర్లినా నీటి వరదలు నిండు సముద్రము పొంగి వచ్చిన ఆకాశం నుండి పై అగ్ని కురిసినాన్ ఆకాశం నుండి పై అగ్ని కురిసినాన్ ఏనాడు ఏ కష్టం ఏ నష్టం నీ కుండదు కుందువు సియోను కొండవాలి బెదరాకుందువు బలమైన సింహం వాలి నీరు కట్టినా తోటవాలేను నిత్యం ఒప్పుకు చుండు నీటి ఊట వాలెను నీరు కట్టినా తోట వాలెను నిత్యం నీటి ఊట నీటి కాలువలు ఎరను నాటాబడినదై నీటి కాలువలు ఎరనో నాటాబడినదై వర్దిలో వృక్షం లాగా నిక్షేపంగా నీ వుందువు కదలా కుందువు సియోను కొండవాలి బెదరాకుందువు బలమైన సింహం వాలే ఏ నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా ఏ సయ్య నీ చెంతనుండగా నీకింకా ఏ చింత లేదుగా కదలాకుందువు సియోను కొండవాలి బెదరాకుందువు బలమైన సింహం వాలే రెక్కాల క్రింద తన పిల్లలను చేర్చుకొనెను ప్రేమతోడా పిలచీనా కొడలిపోలి రెక్కాల క్రింద తన పిల్లలను చేర్చుకొనెను ప్రేమతోడా పిలచీనా కొడలిపోలి పిలిచాడు ప్రభు నిన్ను వెనుదియకు ప్రభు నుండి హలేలుయా పిలిచాడు ప్రభు నిన్ను వెనుదియకు ప్రభు నుండి ఓమెన్ హల్లేన్ హల్లేన్ హల్లే ఆమెన్ హల్లేయా నా గొర్రెలు నా స్వరము వింటాయి అవి ఎన్నడు నన్ను వెంబడిస్తాయి నా గొర్రెలు నా స్వరము వింటాయి అవి ఎన్నడు నన్ను వెంబడిస్తాయి అన్నాడు ప్రభు ఏసు అనుసరించు ప్రభు ఏసుని హాలెలుయా అన్నాడు ప్రభు ఏసు అనుసరించు ప్రభు వేసుని ఓ మేన్ హల్లే లుయా ఓ మేన్ హల్లే ఓ మేన్ హల్లే పరిశుద్ధత కాపాడుకో శోదానాలో విశ్వాసం కాపాడుకో శ్రీమాలలో పరిశుద్ధత కాపాడుకో శోదానాలో విశ్వాసం కాపాడుకో ప్రభు కొరకు సిద్ధపడుమా గొరియ పిల్ల క్రీస్తు సంగమా ప్రభు కొరకు సిద్ధపడుమా గొరియ పిల్ల క్రీస్తు సంగమా పర్మా ఇరు శక్తిమా పరిశుద్ధ భూషణాలతో వర్మికై అలంకరించి సిద్ధపడే వధు సంగమా పరుమా ఏ ఋష్యలేమా పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడేవదు వదు సంగమా థ్యాంక్ యూ దిలీప్ అన్నైజ్ రాదర్ థ్యాంక్ యూ బ్రదర్ పిలుచున్నాడు ప్రభుయేసు నిన్ను పరుగిడిరం పారక్షణ నును పరమరక్షణ నును ప్రభు చున్నాడు ప్రభుయేసుని పరుగిడిరం పరమరక్షణ నుందను పరమరక్షణ నుందను దారి గూరమ పోతివా ధరి తెలియకా దూరమీ పోరి తెలియకా ఈ ధరణి పకడలో గురి తెలియకా ఈ ధరణి పడలో కలవరముందకు కరుణి చూసు పిలుచు ప్రభు ప్రభుయేసు నిన్ను పరు గిడిర పరమరక్షనుందను పరమ రక్షననుందను మరోకుము నీకు మరణము ఉన్నదని వెరవకుము ఏసు నిన్ను రక్షించును త్వర పడిరము జాగు చేయకుము త్వర జాగు చేయకుము గడు వికలేదు గతించే కాలము పిలుచు చున్నాడు ప్రభుయేసు నిన్ను పరు గిరిరము పరమ రక్షణనుందను మనం కావాలంటే ఈరోజు డిస్కషన్స్ లో కూడా పాల్గొనొచ్చు అప్పుడప్పుడు అట్లా కొంత చేసుకుంటే కూడా బాగుంటది కేవలం వాక్యం ధ్యానించడానికి అంటే ప్రతి ఒక్కరు పంచుకుంటే కూడా బాగుంటుంది కొన్నిసార్లు క్లారిఫికేషన్స్ హాలిడే కాబట్టి కాబట్టి కొత్త ప్లేస్ కాబట్టి కొంత కష్టం ఉంటుంది కాబట్టి ఇటువంటి టైంలో చర్చించుకోవచ్చు డిస్కషన్స్ చేసుకోవచ్చు అది చాలా బాగుంటది యాక్చువల్గా ఒక ప్రశ్నలాగా ప్రశ్న లాగా రేజ్ చేసినప్పుడు ఎవరికి తోచినట్లు వాళ్ళు దైవికమైన జ్ఞానం బైబిల్ జ్ఞానం ఆధారం చేసుకొని వాటికి జవాబులు వెతుకోవడం చేస్తే చాలా మంచిది అది మనం ఒక విధానం నేర్చుకోవాలి మన లైఫ్లో వెరీ ఇంపార్టెంట్ అది అప్పుడు ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ కూడా పెడుతుంది అందరికీ ప్రతి ఒక్కరు పాల్పోతున్నట్టు ఉంటుంది క్లారిఫికేషన్స్ ఎందుకంటే తప్పుడు మనం ప్రశ్న క్లారిఫై చేసుకోవాలి మీ టైంలో క్లారిఫై చేసుకోవచ్చు అవన్నీ కాబట్టి ఒక నాలుగు ముఖ్యమైన ప్రశ్నలు నేను రేజ్ చేస్తున్నా మీరు ఎవరన్నా పర్ఫెక్ట్ యాన్సర్స్ అంటే మనకు తెలుసు చదువురా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోకాతీతంగా వాటిని ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మతస్తులు అయితే మతపరంగా ఆన్సర్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు రక్షింపబడడం బైబిల్ మనం ఎందుకంటే మనం కేబిపీఎం అంతా బైబిల్ బిలీవింగ్ బిలీవర్ బైబిల్ బిలీవర్స్ కదా మనం రియల్ బైబిల్ బిలీవర్స్ మనం బైబిల్ ని చేసుకుంటాం ప్రతి విషయంలో మన సత తలంపులు ఉపయోగించాము లాజిక్స్ ఉపయోగించాం బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్స్ మనం కాబట్టి మన ఫెయిత్ రీజనబుల్గా ఉంటుంది ఎందుకంటే మీకు ఎక్కడన్నా చూస్తారా రీజనబుల్ ఫెయిత్ బైబుల్ గురించి బైబిల్ గా పదం మీ యాప్ లో మీ వర్డ్ మన ఏమంటుందని బైబిల్ యాప్స్ ఎక్కడన్నా బైబిల్ యాప్ ఉంటే ఓపెన్ చేసి రీజనబుల్ ఫెయిత్ అని కొట్టి చూడండి బైబిల్లో ఉంటుంది ఆ పదం కాబట్టి మన ఫెయిత్ రీజనబుల్ గా ఉండాలా అనేది పవర్ అక్కడ హెచ్చరిస్తాడు అనుకుంట బహుశాది హెబ్బుల్ రాసిన పత్రికలను ఇక్కడ ఉంటుంది యాప్ కనుకైతే లేదు నాకు చాలా కాలం కింద నేను చూసిన వాక్యం మన ఫెయిత్ రీజనబుల్గా ఉండాలా గుడ్డిగా ఉండద్దు బ్లైండ్ ఫెయిత్ ఉండద్దు చాలా మంది అంటారు బ్లైండ్ ఫైత్ ఉండాలా ప్రజ అంటారు లేదు తప్ప ఇతర మతాలలో అది బ్లైండ్గా ఉంటుంది కానీ క్రైస్తవ మతంలో బ్లైండ్గా ఉండొద్దు క్రైస్తవులకు బ్లైండ్గా ఉంటుంది కానీ మనకు మటుకు బ్లైండ్ కాదు ఎందుకంటే మనది రీజనబుల్గా ఉంటుంది ఫైట్ దేనికైనా కానీ చాలా కేర్ఫుల్ గా లాజికల్ గా కన్సిస్టెంట్ గా జవాబిస్తాం ఇంకొన్ని ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాయి ఈరోజు బట్ అవసరం మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవసరం ఎందుకంటే ప్రపంచాత్మకంగా దేవుడు ఏర్పరచుకున్న లాంగ్వేజ్ అదే కదా ఎవరు దాన్ని వ్యతిరేకించలేరు ప్రభు ప్రపంచానికి హెబ్రీ భాష ఇచ్చిండు కానీ ఇసలు పదాలు దాన్ని ప్రపంచానికి అలవాటు ప్రనీయకుండా దాన్ని ఆపి అటగించి అందుకే ప్రతి ప్రపంచానికి స్ప్రెడ్కి వెళ్ళాలి కొంత నిబంధనలకు వచ్చేప్పటికీ గ్రీస్ భాష ఉండే ప్రపంచంలో యూరోప్ అంతా గ్రీస్ మాట్లాడే వాళ్ళు ఒకప్పుడు ముందు స్పెయిన్ దాని తర్వాత ఇటాలీ ఇటాలీ లాంగ్వే ఇటాలియన్ లాంగ్వేజ్ ఉండే అది స్ప్రెడ్ అయ్యేది రోమా చక్రవర్తి కాలంలో అది స్ప్రెడ్ అయ్యేది కానీ దాన్ని దేవుడు దాని తర్వాత ఏ భాష కూడా ఓ దశలో చూస్తే పర్షియా భాష స్ప్రెడ్ అయింది ఎందుకంటే హైదరాబాద్ లో పర్షియా భాష ఉండే Uh, 1948, ఫార్టీ ఎయిట్ వరకు కూడా హైదరాబాద్ ఒక కంట్రీ లాగా ఉండే ఒక దేశం లాగుండే దానికి రాజు నిజాం లాగా ఉండే దాని తర్వాత దీని భాష పర్షియా భాష హైదరాబాద్ భాష ఎంతమందికి తెలుసా కానీ మన ఉర్దూ భాష పర్షియా భాష నుంచి బయటకు వచ్చింది చాలా మందికి తెలియదు అది పర్షియాలో లాంగ్వేజ్ లో ఉండే పదాలన్నీ ఉర్దూ లాంగ్వేజ్ లో ఉంటాయి కాబట్టి ఉర్దూ మనకు బానే అలవాటు కాబట్టి ఎవరైనా పర్షియన్ భాష మాట్లాడుతుంటే ఆ పదాలు కొన్ని అర్థమవుతాయి మాకు ఎస్తే గ్రంథం కలిగిస్తాం కదా నిండు దేశం మొదలు కానీ పూరుష దేశం వరకు పరిపాలించింది ఎస్తే రాని మన దేశానికి రాని ఉండే బైబిల్ వాక్యం ప్రకారం కాబట్టి కొన్ని ప్రశ్నలు ఈరోజు మనం ధ్యానించడానికి ప్రయత్నిస్తాం నేను ప్రశ్నలు వేస్తుంటాను మీరు జవాబులు ఇవ్వడానికి కూడా ప్రయత్నించచ్చు మీ ఓన్ దైవికమైన జ్ఞానం కొన్నిసార్లు ఈ రీతి ఉంటాయి పోతుంటే మీరు కూడా మెచ్యూర్ అవుతున్నారు అన్నట్టు లేకుంటే ఇంకా పసిపిల్లలాగానే ఉండిపోతుంటారు ఎంతకాలమైనా వినే వాళ్ళలాగినట్టు కానీ విశదీకరించే వాళ్ళలాగా ఉండరు మనం విశదీకరించాలి ఎందుకంటే రక్షింపబడ్డ వారి ముఖ్యమైన గుణం ఏంటంటే బోధించడం మన ప్రభు కూడా ఆయన బాప్తిజమం పొంది ఒడ్డుకొచ్చినాక నీటి ఒడ్డుకొచ్చినాక పరిశుభాత్మ పౌరబల్లి దిగి రావడం అతని మీద పడడం దాని తర్వాత తండ్రి అక్కడి నుంచి మాట్లాడడం పరలోకం నుంచి దాని తర్వాత అన్ని శోధింపట్టకు కొనిపోవడం దాని తర్వాత అతను బోధించడం స్టార్ట్ చేసింది చెరుశల్లి మందిరంలో పోయి బోధించడం స్టార్ట్ చేసింది ముఖ్యమైన గుణగణం ఏంటంటే దైవికమైన విషయాల్ని అనేకలకు ప్రకటించేవాడు గుణగణం రక్షింపబడ్డ వారి గుణగణం ఎందుకు రక్షణ కొనసాగించుకోలేరంటే వాళ్ళు బోధించారు కాబట్టి బోధించకపోతే రక్షణ కొనసాగించుకోలేదన్నట్టు క్రైస్తవాళ్ళందరూ ఎందుకు సమ్మెకుండా పోతారంటే వాళ్ళు బోధించలేదు కాబట్టి వాళ్ళ వాళ్ళు విన్నారు కానీ అన్ని ప్రతి వాక్యం మర్చిపోతారు వాళ్ళు ఏం కూడా జ్ఞాపకానికి వెంటే బోధించారు కాబట్టి బోధించడం అంటే ప్రాక్టీస్ గా ప్రాక్టికల్ గా చూపించడం కాబట్టి నాలుగు ముఖ్యమైన ప్రశ్నలు జీవితానికి సంబంధించినవి ఎవరైనా ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు వాటిని ఎదుర్కోక తప్పదన్నట్టు ఏ ఏ మతంలో పుట్టినా కానీ వాడు దేవుని నమ్మినా నమ్మకపోయినా ఈ ప్రశ్నలు మటుకు ఖచ్చితంగా వాటికి జవాబు ఇవ్వాల్సిందే వాడు ఇచ్చే జవాబు ఎక్కడాలంటే నేను పదాలు వాడుతున్నా ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు మీకు లేకపోతే డిక్షనరీస్ వెతుక్కొని నేర్చుకోండి కన్సిస్టెంట్గా ఉండాలా జవాబు కన్సిస్టెంట్ అంటే అది నమ్మశక్యంగా ఉండేలా జవాబు దాన్ని కన్సిస్టెన్స్ ఉంటారు ఇంగ్లీష్ రీతిగా చెప్పాలంటే ఈ రోజు నేను ఒకళ్ళ జవాబు ఇచ్చి రేపు దాన్ని మార్చుకోడానికి వీల్లేదు రేపు కూడా నేను ఇచ్చే జవాబు అదే రీతిగా ఉండాలా ఒక పది సంవత్సరాల తర్వాత కూడా అదే రీతిగా ఉండాలి జవాబు దాన్ని కన్సిస్టెంట్ అంటారు అదొకటి ఇంకొక పాయింట్ ఏంటంటే నేనే కాదు ఇంకెవరు చెప్పినా అదే ఉండాలి మీనింగ్ దాన్ని కన్సిస్టెంట్ యాన్సర్ అంటారు కన్సిస్టె ఎవరు చెప్పినా అదే రీతి కొట్టదంటారు జవాబు దాన్ని కన్సిస్టెన్సీ అంటారు ఇప్పుడు క్రైస్తవ బోధలో కన్సిస్టెన్సీ కనిపించదు మనకి ఒకటే వాక్యం ప్రకటిస్తుంది కానీ కన్సిస్టెన్సీ ఉండదు అన్నట్టు సమర్థించుకోవడం ఏం దేవుడు రకరకాలుగా మాట్లాడతారు కదంటారు రకరకాలుగా కరెక్టే కానీ పరమార్థం ఒకటే ఉంటుంది అందులో బట్ చిన్నగా ప్రార్థన చేసుకొని నాలుగు ముఖ్యమైన ప్రశ్నలు నేను రేజ్ చేస్తాను మళ్ళీ మీకు ఎవరికి వచ్చితే వాళ్ళ జవాబులు ఇవ్వచ్చు ఒకళ్ళు మీరు జవాబు ఇవ్వకపోతే ఈ నేనే మట్లాల్సి వస్తుంది అది కరెక్ట్ కాదు ఎందుకంటే చర్చించుకుంటప్పుడు ప్రశ్నలు వేసినప్పుడు దానికి జవాబులు వెతుక్కోవాలి ఒకరినొకరు ఒకరు సంబోధించుకుంటూ కాబట్టి అవి రాసుకోవడం ఎందుకంటే నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను కదా నేను ఎప్పుడు కూడా ఎవరైనా స్పీచ్ ఇస్తుంటే టక టకటగా రాసేసుకుంటా పాయింట్స్ ఎందుకంటే మతి మరకు జీవులం కదా ఎందుకు ఆత్మీయంగా అభివృద్ధి పొందలేమంటే విని మర్చిపోయి ముఖంలో అద్దం అద్దంలో ముఖం తీసుకొని వెళ్ళిపోయే రకం అంటే పరిస్థితులు తను యాకోబో భక్తులు అన్నాడు నేను రాదు పిలాత్ కూడా అంతే మన ప్రభుని ఆ ప్రశ్నిస్తున్నాడు నువ్వెవరు విధులకు రాజు అంటే సత్యం నిమిత్తమై సాక్షిగా నిలవడానికి లోకంలోకి వచ్చిన సత్యం అంటే ఏంది అని ప్రశ్నిషిండు పిలాత్ ఈయన జవాబు ఇవ్వకముందే లేచి వెళ్ళిపోయాడు ఎవడో పిలిచిండు బయటికి వెళ్ళి వెళ్ళిపోయాడు అంతే కథం పిలాత్తుకు అవకాశం లేకపోయాయి సత్యానికి జవాబు వేసిన డైరెక్ట్ గా చెప్పాడు కొన్నిసార్లు అటువంటి ప్రశ్నలకి జవాబులు దేవుడు ఎందుకు ఇవ్వలేదంటే నిన్ను నన్ను వెతుక్కోవడం కొరికి ఈరోజు కూడా మనం అట్నే ప్రయత్నిస్తున్నాం కదా నీ జవాబు కన్సిస్టెంట్గా ఉండాల ఆన్సర్ ఇప్పుడు విషయాలే అన్ని విషయాలు కాదు కొన్ని విషయాల ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు చెప్పబడ్డ ఆన్సర్స్ ఈరోజు అట్లా లేవు ఎందుకంటే నేను తప్ప తెలుసుకున్నాను అప్పుడు గుడ్డిగా ఉంటుంది ఇప్పుడు కన్ను తెరిస్తుంది అంతే తేడా కాబట్టి కన్సిస్టెంట్ గా అంటే దాన్ని ఎవరు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఒకటే రీతిగా ఉండాల ఇరవై సంవత్సరాల క్రితం చెప్పినా రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు చెప్పినా ఈ రోజు చెప్పినా ఒకటే రీతికి ఉంటాయి ఎవరు చెప్పినా ఒకటే రీతి ఉండాలా ఎక్కడ చెప్పినా ఏ దేశంలో చెప్పినా ఒక రీతి ఉండాలా అది కన్సిస్టెన్సీ తర్వాత రెండవది చెప్పగలరా మీరు ఇచ్చే ప్రతి జవాబు కొహరెన్ నేర్చుకోండి కొహెరెన్స్ అంటే ఏంది సిఓహెచ్ఈఆర్ఈన్సి పొందిక అంటే ఒకరు ఒకదానికొటి అంటుకొని ఉండున్నది అని రకరకాల అర్థాలు ఉన్నాయి సందర్భస్ ఉంది పొందిక ఉంది ఒకదానికోటి చెప్తే పొందిక ఉండాలి ఈ వాక్యం ఆ వాక్యం రెండు ఒకలాగానే ఉండడాన్ని కోరిన్స్ అంటే ఉదాహరణకి మత్తయ్య ఒక రీతిగా చెప్పి మాటి ఒక చెప్పాడు లూక ఇంకో రీతికి చెప్పలేదు ఒకటే అంశము మనవాళ్ళు ఒకటే తేడా ఏమిటంటే ఉదాహరణకి ఆ సమర గురించి మనం ధ్యానించినప్పుడు ఒక స్థలంలో కొంత విషయ దగ్గర ఆపేస్తారు మత్తయ్య మాకు దగ్గరికి వచ్చేటప్పటికి మరి కొంత యాడ్ చేస్తారు దాని తర్వాత బట్ అంశం మట్టు ఒకటే ఉంటుంది తమ స్త్రీనే ఉంటుంది అక్కడ ఏష్ట్రవే ఉంటుంది అక్కడ మాట్లాడుకుంటాడు కానీ యోహాను సువార్తకు వచ్చేటప్పటికీ పర్ఫెక్షన్ ఉంటుంది కంప్లీట్ సర్కిల్ అయిపోద్ది అన్నట్టు కోహరెంట్ గా బట్ వాళ్ళందరూ ఒకటే రీతిగా చెప్తున్నా అది సందర్భ రీతిగా అతికినట్లు ఉంటుంది అన్నట్టు దాన్ని కోహరెన్స్ అంటావు కాబట్టి నీ యాన్సర్స్ కన్సిస్టెంట్గా ఉండాలా కోహరెంట్గా ఉండాలా అప్పుడే అది నమ్మదగిన ఆన్సర్ అయితే నువ్వేనా నేను చెప్పే ఆన్సర్ కన్సిస్టెంట్గా ఉంది బ్రదర్ కోహరెంట్గా ఉంది బ్రదర్ అంటే దానికి ఆధారాలు ఎక్స్ప్లెయిన్ చేయాల ఎట్లా కన్సిస్టెంట్గా ఉంది ఎట్లా కొహరెంట్గా ఉంది నువ్వు చెప్పే వాక్యం కాబట్టి ప్రార్థన చేస్తాం పరశుధర భవి తండ్రి మీకు వందనాలేనా అయితే మిమ్మల్ని ఏ రీతిగా సత్య కన్సిస్టెన్సీ కొహరెన్స్ అనే విషయాల గురించి మేము ధ్యానిస్తుండగా ఎవరు చెప్పినా అది ఒకటి రీతిగా ఉండాలా ప్రపంచాత్మకంగా అనుగుణంగా ఉండాలా కాబట్టి నేను బైబుల్లో ఉన్న వాక్యాలు మేము చెప్పే వాక్యాలు అటికినట్లుండాలా కొహరెంట్గా ఉండాలా అందుకే విప్పు విత్తువాన్ని గురించి ఉపనంలో మీరు చూపించినారు గో ఆ అన్ని ఆత్మీయమైన సత్యాలు విత్తనాలు మనుషులకి సాదృశ్యం ముళ్ళు రాయి సూర్యరశ్మి ఇవన్నీ కొన్ని విషయాలకు సాదృశ్యం ముళ్ళు తొక్కేయడం అనేది రాతి మీద ఎండిపోవడం సూర్య సూర్య రాధని ఇవన్నీ ఆత్మీయమైన విషయాలు అవన్నీ కన్సిస్టెంట్గా ఉన్నాయి అండ్ వాటిది విచ్చిపెట్టి చెప్పుకుంటూ పోయిన వాళ్ళు మేము ప్రతి దశలో మీ యొక్క వాక్యం అందుకు సంపూర్ణంగా ఎదగాలం వాటిని అనేక చూపించేవాళ్ళం ఎందుకంటే ఈరోజు మీరు మాకు విషయాలు టైల్పిస్తున్నారు కదా రక్షింపబడ్డ వాడే జీవితము వేరు పడిన జీవితం ఈ లోకాతీతమైన జీవితం కాదు స్పెషల్గా ఉండే జీవితం అది చూపించాలా మనుషులకి ఇది ప్రభు కలిగింది అని మనుషులు సాక్షి ఇవ్వాలి ఈ వాక్యము దేవుడి వచ్చింది అని మనుషులు సాక్షినివ్వాలం అటువంటి సేవకులుగా మమ్మల్ని అందరినీ తయారు చేయాలి ఐక విచలతను పట్టుకొని పోకుండా లోకాతీతంగా మేము మెసిచ్చిపోకుండా పోవం వాక్యం విస్తరపడి బలపడి అంతవరకు సహించాను చేసిస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి కాబట్టి నాలుగు ముఖ్యమైన ప్రశ్నల గురించి నేను జవాబ అడుగుతున్నాను ఇక తోస్తే వాళ్ళు కరెక్ట్ గా జవాబు గడికి ప్రయత్నించాను అవి నేను చెప్పినట్లు జంపింగ్ కాకుండా జస్ట్ అట్లా చెప్పడం సునాయాసంగా చెప్పడం కానేది ఎందుకంటే మనుషుల బలినతాన్ని తెలుసా ఏదైనా సున్నాసంగా చెప్పేస్తారు బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకున్నా నేను అది గమనించాను మా దగ్గర కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు వాడికి అసలు దాంట్లో నాలెడ్జే ఉండదు అయినా జవాబు ఇస్తుంటాడు అంటే జవాబు కాదు నాకు ప్రూవ్ చేసి చూపి వస్తాడు కంప్యూటర్ మీద కూర్చుంటాడు ఆ సమస్యను ట్రై చేస్తాడు వాని వల్ల కానే కాదు ఏంటంటే ట్రై చేస్తాడు వాటి వల్ల కాకుండా ఇది సార్ అది సార్ హార్డ్వేర్ ప్రాబ్లమ్ సార్ చెప్పి వెళ్ళిపోతాడు అది ఇండియాలోకి వెళ్ళిపోతుంది వెస్టర్న్ కంట్రీస్ ఎట్లా నీకు కాన్ఫిడెన్స్ అంటేనే నువ్వు చెప్పిపోతాడు జవాబు లేకుంటే పక్కకు జరుగుతుంది కంప్యూటర్ పొడుగుదానికి ఒక పని చేస్తుంటే కంప్యూటర్ క్రాష్ అయింది అనుకో మన దేశంలో ఏం చేస్తారంటే స్క్రూ డ్రైవర్ తీసుకొని ఓపెన్ చేసేనేమో చేసేస్తాం వాళ్ళ దేశాల చేయరు అట్లా అది నా పని కాదు నేను సాఫ్ట్వేర్ ఫెయిల్ అవును నేను సాఫ్ట్వేర్ పని చేస్తా హార్డ్వేర్ క్రాష్ అయితే నేనేం చేస్తా దాన్ని పక్కకు పెట్టి స్విచ్ ఆఫ్ చేసి కంప్లీట్ చేసి వెళ్ళిపోతాం ఇంటికి అన్న పోతాను లేకపోతే కేఫ్టీ దగ్గరను కూర్చుంటాను అట్లా ఉంటుంది అన్నట్టు వెస్టింగ్ కంట్రీస్ కల్చర్ మంది దాన్ని రీస్టార్ట్ చేస్తాము దాన్ని ఫెయిట్ వచ్చాము సేఫ్ మోడ్లో బుక్ చేస్తాము మళ్ళీ రెస్టోర్ వచ్చుతాము ఏమేమో చేస్తాము అన్ని లేకపోతే థర్డ్ పార్టీ టూల్స్ పెట్టి రిపోయి అది నీ జాబే కాదు యాక్చువల్గా టైం అంతా వృధా మీ కానీ వాటిలో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ వేస్తాం రాయ్ దాగానే వెళ్ళిపోతున్నా ఆఫీస్ అన్న అది నీ పనేది కాదు కదా పని మానేసి ఎట్లా కొడతావు మీ యొక్క నీ కుర్చీ ఇచ్చినప్పుడు దాని మీద కూర్చోవాలి అంతే నువ్వు దుష్లు కూడా ఎదురు ఉంటాడు మీరు ఎప్పుడు వైలేట్ చేస్తారు వాళ్ళు అతీతంగా అప్పుడు పట్టుకుందామని ట్రాఫిక్ సిగ్నల్ వస్తుంది ట్రాఫిక్ సిగ్నల్ ఎందుకు పెట్టే చెప్పండి గవర్నమెంట్ రూల్ అది సిగ్నల్ వస్తే ఆగిపోవాలి నువ్వు నువ్వు సైడ్లోకి జంప్ చేసుకుని పోవడం ఇట్లాంటివి ఉంటారు ఇండియాలో సైడ్లోకి వెళ్ళిపోవడం తప్పు కాదు బట్ నీ కొందరు జంప్ చేసి వెళ్ళిపోతున్నట్టు బస్ వెళ్తుంటారు బస్ ఎంటే వెళ్ళిపోతుంటారు ఒక కెమెరా తీసుకొని పోటీ తీసుకోవడం తీస్తూనే ఉంటారు మనసు మన దేశంలో కానీ మనకి డిసిప్లిన్ చాలా తక్కువ ఈ దేశంలో నేను గమనించిన బుక్స్ అన్ని గమనిస్తాను ఫోన్లు ఎందుకు ఇచ్చారు అంటే టక్లు చేసుకుని పెట్టడానికి కానీ మనం ఉండం మనం ధీర్గా మాట్లాడతాం గంటలు గంటలు మాట్లాడతాం కానీ ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడడం అది కూడా ఉంది మాట్లాడే సైలెంట్ గా ఉంటాం అవకాశం అవసరత లేని ప్రైస్ లో ఉంటాం చేయం లేఖలను పరిశోధించమని చెప్పింది దేవుడు మనం పరిశోధించాం రెడీమేడ్గా కావాలా వాక్యాన్ని ఫటాఫట్ తీసుకోవాలా ఏదో చూసుకోవాలా ప్రకటించలిపోతుండేలా కాబట్టి అది డిసిప్లిన్ లేని జీవితం అన్నట్టు క్రైస్తవ జీవితం చూడాలని పొద్దున్న లేసి కనీసం కానీసేపు ఎవరు ప్రార్థన చేస్తున్నారు డిసిప్లిన్ లేదు పొద్దున్న లేడమే లేదు పుట్టిస్త లేస్తారు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు రాత్రికి లేటుగా పండుకుంటారు డిసిప్లిన్ లేదు జీవితం కాబట్టి చూడండి మొదటి ప్రశ్న మీరు రాసుకోండి దానికి కరెక్ట్గా జవాబులు వెతుక్కోండి నాకన్నీ తెలుసాను నేను ఎప్పుడు చెప్పాను మొదటిదిగా సృష్టి సృష్టికి సంబంధించి ఏ మతస్థ్రైనా ఈ జవాబు ఇవ్వాల్సిందే ఈ ప్రశ్నకి ఎవడైనా కానీ ప్రభుని నమ్ముకొని దేవుడి నమ్మని దేవుడి నమ్మని వాడు హేతువాదైనా కానీ సైంటిస్ట్ అయినా దేవుడి నమ్మని వాడు దేవుడు లేనని వాడు దేవుడు అనే విషయాన్ని అవసరం లేదని వాడు అగ్నోస్ట్ అంటారు వాళ్ళు ఇంగ్లీష్ పదాలు తెలుసుకోవాలి మనం ఇవాడిని తీస్ట్లీ అగ్నోస్ట్లీ మనం తీస్లం ఎందుకంటే తీయిస్ట్ దేవుడి మోనోత్ ఈస్ట్ అంటే ఒకే దేవుని నమ్మేవాడు పాంత్ ఈస్ట్ అంటే అధికమైన దేవ దేవుళ్ళని నమ్మేవాడు మన దేశము పాంతి కంట్రీ అంటారు హిందూయిజం పాంతీస్టిక్ పిఐఎన్ ప్యాంతీఈస్టిక్ అదన్నిటి ఆఫ్రికాలో కూడా ప్యాంతియిజం ఉంటుంది ఒకప్పుడు ఇస్లాం మతం ప్యాంతిజం ఉంటే ఇప్పుడు వాళ్ళు మోనోత్ మతం అనుకుంటూ చెప్పుకుంటారు కానీ వాళ్ళ పూర్వీకులంతా ప్యాంతీ ఈస్ట్లే క్యాథలిక్ మతంకి వస్తే ఏ స్వే అంటారు కానీ మరి పూజిస్తారు భక్తులను పూజిస్తారు సెయింట్స్ అంటారు కాబట్టి ఓ రీతికి క్యాథోలిక్ మతం కూడా ప్యాంతీజమే చెప్తే కొడతారు బయట లేదు మాది మోనోథీస్టిక్ రిలీజన్ అంటే క్రైస్తవత్వము మోనోథీస్టిక్ రిలిజన్ ఎందుకంటే ఒకే దేవుని నమ్మాడు కానీ మనుషులు కూడా పూజిస్తుంది మతాలను పూజిస్తుంటుంది బోధనను పూజిస్తూ ఉంటుంది పాష్టాలను పూజిస్తుంటుంది చర్చికి పూజిస్తూ ఉంటుంది వస్తువులకి ప్రాధాన్యత ఉంటుంది లోకానికి ప్రాధాన్యత ఏ రీతిగా అది మోనోథీస్టిక్ అది కూడా పాంతీస్టిక్ ఏ అట్లా ఎవరు చెప్పలేరు కూడా నాకు తెలుసు కఠినంగా ఉంటుంది ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ప్రభు అక్కడే మనం నమ్మేది కానీ ప్రభు కంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉన్నారు వేరే వాటిని నాకంటే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించిన నాకు పాత్రలు కావాలంటాడు కదా అత్తస్థ వార్తలు పదో అధ్యాయంలో మళ్ళీ ఐంటిస్టికే కాదు క్రైస్తవత్వం కూడా కాబట్టి మొదటిది సృష్టి సృష్టికి సంబంధించిన ప్రశ్న ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిందే జవాబు ఏ మతస్తురైనా కానీ క్రైస్తవ మతమే కానీ హైందవ మతమే కానీ ఇస్లాం మతమే కానీ బుద్ధిజమే కానీ సైంటిస్ట్ సైన్సే కానీ ఇంకే మతాలైనా కానీ చైనీస్ అనే కానీ సిక్కిజనే కానీ ఏ బా ఏ మతమైనా కానీ కరెక్ట్ గా కన్సిస్టెంట్ గారెంట్ గా జవాబు ఇవ్వాల ఏంటంటే నేను ఎట్లా పుట్టినా ఈ లోకంలో మనిషి ఎట్లా పుట్టిండు అదే కదా సృష్టి ఇప్పుడు చెప్పండి మనిషి ఎట్లా పుట్టిండు అంటే మీ క్రైస్తాలు కాబట్టి పక్కన చెప్తారు దేవుడు ఆదమావని మట్టి నుంచి తయారు చేసే దానికి రుజువు అయింది ఎవరు కన్సిస్టెంట్ గా చెప్పగల చెప్పండి మట్టి నుంచి తయారు చేయడం చదువుకున్న వాళ్ళము కాబట్టి మనం ఇంకా సందేశంగా చెప్పగలం ఏంటంటే మట్టిలో ఏముంటుంది నీ శరీరం లేముంటుంది ఈ శరీరము మూడు ముఖ్యమైన ఎలిమెంట్స్తో తయారు చేయబడింది మొదటిది హీలియం రెండవది కార్బన్ దాని తర్వాత హైడ్రోజన్ ఈ మూడే కదా హీలియం కార్బన్ హైడ్రోజన్ ఈ మూడితోనే మన శరీరం తయారు చేయబడింది మన భూమిలో ఆ మూడు ఉన్నాయి కాబట్టి చాలా సపోర్ట్ ఉంది మనిషిని మట్టి నుంచి చేసినడానికి అందుకే ఇద్దరు మతలు నమ్తే దేశం అంటే మట్టి కాదు మనుషులు అని చెప్తారు ఏదో చెప్తారు చెప్పండి వరన్న తెలుసు అది మట్టి నుంచి చేయబడింది శరణమని నేను రీసెంట్లీ ఎక్కడో చదివినా యొక్క విన్నాను అనుకుంటారు లెక్చర్ ఇస్తుంటే సైంటిస్ట్లు అంట ప్రపంచం ఎక్కడో మట్టి నుంచి మాంసం తేలకి ప్రయత్నిస్తున్నారంట మీక మొత్తం చెప్పేసి ఎందుకంటే మాంసానికి ఎక్కువ డిమాండ్ కదా ప్రపంచాత్మకంగా ఏక మాంసమే గౌరె మాంసమే కానీ గొడ్డు మాంసమే కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఇవన్నీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి డైరెక్ట్ మటన్ నుంచి మాంసం తయారు చేసామని ల్యాబ్లలో రీసెర్చ్ చేస్తున్నానంట నేనైతే వీడియో కూడా చూసినా ట్రై చేస్తున్నాను రకరకాలుగా ఎవడైతే చికెన్ లెగ్ తయారు చేసేయండి తయారు చేసి దాన్ని కుక్ చేసి తింటుండు కూడా ఒకవేళ అది అటువంటి రీసెర్చ్ సక్సెస్ఫుల్ అయిందనుకోండి ప్రపంచంలో ఇంకా ఆర్టిఫిషియల్ మటన్ ఎక్కువ దొరుకుతుంది కూడా ఇంకా పోయన అవసరం లేకుండా రెడీమేడ్ మటన్ అంటే మనుషులకి వికృతమైన తలంపులు కదా కాబట్టి ఏ మతం చూసినా కన్సిస్టెంట్ గా జవాబు ఇవ్వాలని నేను చెప్తున్నాను కాబట్టి మట్టి నుంచి ఇవ్వడింది కాబట్టి మటులనేది కలిసిపోతుంది ఆశ్చర్యం కదా మట్లనే కలిసిపోతుంది చివరికి తర్వాత చనిపోయిన జవామిని పూడ్చినప్పుడు ఆ తెల్లని పురుగులు వాటిని మ్యాగాడ్స్ అంటారు ఇంగ్లీష్ లో ఈ మ్యాగాడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఎవరికైనా తెలుసా దృష్టి కదా ఇదంతా నీ వెకడ తయారవుతాయి అంటే ఆశ్చర్యము నీ శరం నుంచి తయారవుతాయి అంటే ఎప్పటి నుంచో ఉండి నీ శరంలో నీకు వెళ్ళదు కనిపియో కానీ చనిపోయినాక అవి తయారైపోతాయి తెల్లతల్లగా ఉంటాయి పురుగులు అవి ఆ శరీరాన్ని తినేసి అవి కూడా చనిపోతాయి అవి చనిపోయి మట్లా కలిసిపోతాయి ఆశ్చర్యం మట్టిలో ఏది పెట్టినా కలిసిపోతుంది దాంట్లో నేను ఇప్పుడు కంటి పెడతా చెలుమ అబ్జర్వ్ అయిపోయి ఇంకా కనిపించకుండా పోతుంది ఏ వస్తువు అయినంతే ఏ మెటల్ అయినంతే ఆశ్చర్యం ఏమి సృష్టి కాబట్టి మనిషిని సృష్టించిన విధానం చూస్తే అందుకే దావిద్రదంటాడు మనిషిని సృష్టించిన విధానం చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుందంటాడు అంటే ఎట్లా తయారవుతుంది సైంటిస్ట్ లైక్ ఇంకా సక్సెస్ కాలేదు మట్టి నుంచి మాంసం చేయడం వాళ్ళేదో కెమికల్స్ పోషిక లిక్విడ్స్ లాగా చేసి మాంసం తయారు చేస్తున్నారు కానీ డైరెక్ట్ మట్టి నుంచి చేయడానికి ప్రయత్నిస్తారు కానీ వాళ్ళకి వాళ్ళకి సక్సెస్ కావట్లేదు ఎందుకంటే ఏ ఎన్నెన్ని పాళ్లలో అవి కలిపితే మాటన్ మాంసం అవుతుంది వాళ్ళకి తెలవదు మన తండ్రి జస్ట్ తన నోటి మాట చేత ఆ మట్టిల నుంచి వాటన్నిటిని జమ చేసి కొత్త మాట చెప్తేనే అది ఎన్నెన్నో పాళల్లో అవి కలిసిపోయి మాంసం అవుతుంది ముందు ఎముకలు దాని తర్వాత నరాలు మాంసం ఏ మతం కూడా దాన్ని అంత దీర్ఘ జీర్ణం విశద్ధీకరించదు ఈ సృష్టి అట్లా బయటకు వచ్చింది తీసుకుంటే ఖాళీ ఆదిశక్తి అంట ఆదిశక్తి మొదటి నుంచి ఉన్నాయమే చాలా పవర్ఫుల్ శక్తి ఆమె అయితే ఒంటరిగా ఉంది ఆయనే ఆమెకి లేడు పురుషుడు లేడు కాబట్టి పురుషుడు కావాల్సి వచ్చింది కాబట్టి ఆయన ఏం చేసింది ముగ్గురు పురుషులని పుట్టింప చేసింది చేసి మీలో ఎవరైనా ఒక ఎట్లా చేసుకుంటారు పుట్టింప చేస్తే కొడుకు కదా కొడుకుని ఎట్లా అదే ఫండమెంటల్ ఫ్లాడ్ హిందూ మతం ప్రకారంగా సృష్టి ఫండమెంటల్లీ ఫ్లాడ్ ఎఫ్ఐఏ డబ్ల్యూఈడి తెలుసా అర్థం ఎఫ్ఐఏ డబ్ల్యూఈడీ అంటే ఫుల్ ఫామ్ ఫ్లాడ్ అంట ఫండమెంటలీ ఎగిరిపోయింది అది ఫ్లాడ్ వ్యూ జర్స్ అంటాం ఫ్లాస్ అంటే తర్వాత ఆ ముగ్గురులో ఎవరు చేసుకోవాలి మరి అక్కడ ఒక వ్యక్తి ఆమెని భస్మం చేసి ఆయమల నుంచి ముగ్గురు స్త్రీలను పుట్టింపజేస్తాడు ఒక్కొక్కరొకరు పంచుకుంటారు అందులో ఒక వ్యక్తి స్పెషల్గా మనుషులను సృష్టించే ఆ కార్యక్రమం అదేమంటే మదొక వృత్తి అనుకో చెప్పాలంటే ఆ వృత్తి అతను పెట్టుకుంటాడు ఆ వృత్తి ప్రకారంగా ఆ మనిషిని మనుషులను సృష్టించుకుంటూ పోవాలి ఆయన తర్వాత ఒక మనిషిని ఒక స్త్రీని సృష్టిస్తాడు సృష్టించి స్త్రీ బహు అందంగా ఉంది అని పోయి ఆ అమ్మాయిని కౌలించుకుంటాడు తండ్రి అటు చేయచ్చా కూతురు కదా ఫండమెంటల్లీ ఫ్లాడ్ అది చెప్పండి ఇంకేదన్నా ఇస్లాం మతం ఇస్లాం మతంలో ఆదాంని సృష్టించింది దేవుడు అని చెప్తారు తర్వాత ఆదాము రెండు చేయిలు చాపినప్పుడు కుడి చేయి నుంచి ఎడమ చేయి కుడి చేయి నుంచి అంత తెల్లవాళ్ళు పుట్టుకుంటుంది ఆయన భుజం నుంచి ఆయన భుజంలో నుంచి తెల్లవాళ్ళు పుట్టి నడుచుకుంటా ఆ చెయ్యి నుంచి కిందికి వచ్చేసారు అంత పెద్ద ఒకటి రన్నట్ ఆదాం వాళ్ళ దృష్టిలో వాళ్ళ మతం ప్రకారంగా లెఫ్ట్ హ్యాండ్ నుంచి భుజం నుంచి లెఫ్ట్ హ్యాండ్ భుజం నుంచి నల్లోళ్ళు పుట్టుకుంటూ వచ్చారు అట్లా ఈ లోకాన్ని అది ఇస్లాం మతం ప్రకటిస్తుంది కన్సిస్టెంట్గా ఉందా అది ఒకరింటికి ఉందా హిందూ మతమే హిందూ మతం కూడా ఈ యొక్క ప్రశ్నని ఈ సృష్టి ఎట్లా వచ్చిందంటే అంత అతికినట్లే లేవది వినడానికి కూడా బాగా చెప్పడానికి కూడా బాలేదు అందుకు రహస్యంగా దాచిపెడతారు వాటిని రహస్యంగా దాచిపెడతారు వాటిని బయట చెప్పారనట్టు అందుకు పాపం వాళ్ళకి తెలియదు ప్రజలకి ఏమీ తెలియదు సార్ నేను ఇస్లాం మార్థంలో కూడా ఎవంటి తెలియదు ఎందుకంటే అరబిక్ తప్ప అందరి వాయిస్ వినిపిస్తులేదా నా వాయిస్ వినిపిస్తుందా వినిపిస్తుంది కూడా లేరు వాయిస్ వినిపిస్తులేదు వస్తారు ఇప్పుడు వినిపిస్తుందాపిస్తు ఇప్పుడు ఇప్పుడు అదే అందాక భాస్కర్ ఫోన్ చేస్తుండే అందుకు అది పోయింది వాటికి మొదటి ప్రశ్న ఏంటంటే ఏ రీతిగా నా పుట్టుక లేక ఈ సృష్టి ఏ రీతిగా ఆరంభమైంది అనే ప్రశ్న రెండవదిగా మంచి చెడు దానికి సంబంధించిన ప్రశ్న ఏది మంచి ఏది చెడు అని ఎట్లా చెప్పగలవు ఉదాహరణకి ఒక ప్రశ్న నాన్హత్య చేయకూడదు అంటాం మనం అది ఎక్కడైనా ఒకటే ఏ కాలం ఒకటే అది నర్హత చేయడం పాపం కానీ ఒక మేము ఇప్పుడు గుడిసే ప్రాంతానికి పోవాలని తీర్మానిస్తున్నాం అక్కడ ఇంకొక గ్రామం ఉండే అటు ప్రకాశంలో అక్కడ ఆ గ్రామానికి పోవాలంటే అక్కడ గ్రామానికి కొద్ది బ్రదర్ అన్నారు ఎందుకంటే అక్కడ మనసుని చంపుకొని తినేస్తారు సాయంత్రం పుట్టపోతే తిరిగి రావడం మనిషి అంటే నర నరమాంస భక్షకులు అంటారు వాళ్ళని ఇంగ్లీష్లో క్యానిబల్స్ అంటారు వాళ్ళని క్యానిబలిస్టిక్ సొసైటీ అంటారు దాన్ని నరమాంస భక్షకుల సంఘం అది అక్కడికి పోరు బ్రదర్ ఆయన కానీ మేము ఆడుకోవాలని వాళ్ళకి ఎవరు చెప్తారు సువార్త భయపడిపోతే పోతే ఎట్లా ధర్మ మీ కుటుంబాలు ఎట్లా కదా మీ పిల్లలు ఎట్లా బ్రదర్ అంటారు స్త్రీలు మీరు పోతే మేమేం చేయాలంటారు అందుకు మీకు జ్ఞానం అవసరం అక్కడ హట్సన్ టిల్లర్ అని ఒక గొప్ప దైవజనులుండే ఎంతమంది తెలుసు కానీ చైనాకి స్వార్థ ప్రకటించిన వాడైనా అయితే అయిన గురించి లేక నేను ఇంకో గురించి మాట్లాడుతున్నాను అయితే వాళ్ళ బాబు ఒకరోజు అడిగినట్టే డాడీ ఎప్పుడు వస్తున్నావు అని నేను రాను మనం ఇంకా కలుసుకోకపోవచ్చేమో ఎందుకంటే నాకు ఇక్కడ ఎక్కువ పని ఉంది సేవ ఒకవేళ మనం ఈ లైఫ్లో కలుసుకోకపోతే పర్వట్లా కలుసుకుందాంలే అని చెప్పిందట తండ్రి కొడుకు అటువంటి సేవకుడు ఒకరికి అనిపిస్తారు సేవకు పోతే నీకు ఫోన్స్ వస్తూనే ఉంటాయి ఏం చేస్తున్నారు తిన్నారా పండుకున్నారా తెల్లారిందా అట్లా ఉంటుంది క్రైస్తారు కుటుంబాలు అంటే వాళ్ళు ఉన్న ఏంటంటే నీకు అట్లా అనిపిస్తుంది మళ్ళీ పెయిన్ తీసుకుంటారు వాళ్ళని శారీరంగా ఆలోచించి కదా బాధ్యతలు వహించాలా కరెక్టే ఏది మంచి ఏది చేయడం తెలుసుకోవాలా మనం వివాహం తీసుకున్నప్పుడు అదొక బాధ్యత కుటుంబాలను పోషించుకోవాలా పురుషుడు స్త్రీలు పిల్లల్ని పెంచాలి దేవుని బయపాలి బయబుల్ చెప్తుందని అందరూ క్రమంగా పని చేసుకుంటేనే అది మంచిది లేకపోతే ఏది మంచి చెడు అదో మీకు కొట్టుకోవడం తిట్టుకోవడం ఉంటుంది దానికి మంచి చెడు అనేది బహు ప్రాముఖ్యమైన విషయాలు ఈ సొసైటీ ఈ సొసైటీలో నా దృష్టిలో ఏది మంచో ఇతరుల అదే మంచిగా ఉండాలా కానీ కదా నాకు మంచి నీకు మంచిది కాదు ఇది చేయొద్దంటాం వాడు అదే చేస్తాడు ఎందుకంటే అది నాకు ఇష్టం అంటాడు కాబట్టి మంచి చెడు అని వివేచన ఎక్కడికి వెళ్ళొచ్చిందో నీకు తెలుసు ఏదైనా తోట నుంచి బయటకు వచ్చిందో మనకు తెలుసు కాబట్టి ప్రపంచాత్మకంగా ఒకటే రీతి ఉండాలి మంచి చెడు అనేది ఏది మంచిది ఏది చెడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఏది గుడ్ ఏది బ్యాడ్ తెలవాలి కదా మనుషులు నాకు గుడ్ మీకు కూడా గుడ్ ఉండాలి నాకు బ్యాడ్ మీకు కూడా బ్యాడ్ ఉండాలి నీకు గుడ్ నాకు బ్యాడ్ ఉండదు నాకు బ్యాడ్ నీకు గుడ్ ఉండదు అందరికీ ఒకటే రీతి ఉండాలి దాన్నే కన్సిస్టెన్సీ అండ్ కొహరెంట్ అంటారు కాబట్టి మంచి చెడు ప్రపంచాత్మకంగా ఒకటే రీతి ఉండాలి ఎక్కడైనా నరహత్య తప్పే పాపమే అది నరమాంస భక్షకుల మధ్యనే కానీ నాగరిక నాగరికత చెందిన మనుషుల మధ్యలోనే కానీ మన సరిసెట్లు నరహత్యలు తీసుకుంటారు మనకి హైదరాబాద్లో ఎన్ని రోడ్లే మనం బహి బహిరంగంగా రోడ్డు మీదనే వాడు కొరిచి మనం కెమెరా చూస్తాం కాబట్టి మంచి చెడు అనేది ఎవరు నీకు చెప్పాలా ఈ లోకం చెప్పలేదు నాకు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ లోకము పాపపూరితమైంది అందుకు నాకు ఈ లోకంతో ఏ పని లేదు దేవుడు కాబట్టి ఇప్పుడు ఇతర మత అసలు ఇప్పుడు నా దేవుడి నమ్మని వాళ్ళంటే నేను దేవుడు నమ్మలేదు అయినగా నాకు తెలిసి ఏది మంచి చెడు ఏదో ఒకసారి చెప్పు ఏది మంచిది చెడు అంటే వాళ్ళే చెప్పాడు కానీ ఇది నీకు ఎవరు అంటాడు నాకు ఎవరు చెప్పినట్టే మా తల్లిదండ్రులు చెప్పినట్టారు మరి మీ తల్లిదండ్రులు ఎవరు చెప్పి ఏది మంచి చెడు వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు కోరు చెప్పినట్టే వాళ్ళ తల్లిదండ్రులు అట్లా చెప్పుకుంటూ పోతే చివరికి ఎవరు చెప్పారు తల్లిదండ్రులకి ఆది తల్లిదండ్రులకి ఎవరు ఎవరు చెప్పిండే అలా తెలుసు మన తండ్రి ఏది మంచిది చెడు చెప్పే చెడు ఇది తిననాడు మీరు సక్సెస్ వచ్చేదారు ఇది ఏ మతంలో కూడా చెప్పలేరు ఏ మతలు కూడా మీ దొరకు జవాబు ఏది మంచి చెడు కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం ఇతర మతాలలో వినడానికి మంచిదే ఉంటుంది ఉదాహరణకి ధర్మం కొరకు సహోదరిని కూడా చంపొచ్చు అనేది అయితే హిందూ మతం మహాభారతం అంతా అదే కదా ఎగ్జాంపుల్స్ కాబట్టి ఆ యుద్ధ భూమిలో కృష్ణుడు అర్జునుడు చెప్తాడు తప్పు లేదు చుట్టాలని చంపడంలో చంపిండు అర్జునుడు మళ్ళీ సొంత అన్నతంలో చంపిండు పెద్ద నెల లేదు వాళ్ళని అందరూ చంపడేసిండు తాతను కూడా చంపేస్తాడు కదా క్రిస్టిఫికేషన్ ఏంది సమకృతింపు ఏంటి అంటే కృష్ణుడు చెప్పిండు కాబట్టి కృష్ణుడు ఏం చెప్పిండీ ఎట్లా ఎట్లా చెప్పిండు ధర్మం కొరకు నువ్వు చంపొచ్చాను ఏంటి ధర్మం ఎవరు చెప్పలేడు ఏ ధర్మం దాని ఏదీ చెప్పారు తెలుసా ధర్మం అంటే ధర్మం అంటే హిందూ మతం అంటారు హిందూ మతం ధర్మం గానే కాదు ధర్మం అనేది ఒక జీవిత విధానం అండి జీవిత విధానం తప్పు అది ఎవడన్నా కావచ్చు నరహత్య పాపమే ఈ సొంత తమ్ముని చదివినా సహోదరుని చంపినా పొడుగు వాడిని చంపినా ఇంకోడిని చంపిన పాపం పాపమే అందుకే నేను ఆ యుద్ధంలో మిలిటరీలో వాడు పాకిస్తానీ వైపుడు చంపుతుంటారు కదా అది ఎట్లా సమర్థించుకుంటాం పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అర్హత పాపమే వాళ్ళు సోల్ చేసుకి ఏం చెప్తారంటే నువ్వు అట్లా అనుకుంటే వాడిని చంపకుండా నువ్వు ఉంటే నేను చచ్చిపోతావు అంటారు ఆ భయం కొరకు వాడు చంపిక వస్తా ఉంటాడు ఈరోజు కూడా చెప్తే కదా నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు దుబాయ్ లో పనిచేసేవాడు బాగా జంపులు బాగా డబ్బులు సంపాదించుకుని వచ్చిండు అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళ తమ్ముని పంపించారు ఇవన్నీ సేవ్ చేసి పెట్టాను వచ్చినాక నిలుగు కొనుకుందాం అని అంటే వాళ్ళ తమ్ముడు వాటిని మిచ్చి కొట్టేసి అన్నీ తినేసాను ఇంటికి వచ్చినాడు ఒక రోజు దుబాయ్ నుంచి వచ్చేసి పైసలు అంటే అన్ని ఖర్చు అయిపోయినాడు ఈయనకి కోపం వచ్చి ఆ చేతి దొరికిన బాటిల్తో వచ్చేసి స్పాటిల్ తెచ్చి పెంటాము నాకు వచ్చి ఛాన్సాలు తెచ్చుకోరు కొన్ని సమస్యలకి తను చెప్తున్న మాట అదే తప్పు ఆ కోపంలో చేతి దొరికింది నేను కావాలని చేయలేదంట ఎవరైనా కానీ నేను ఎన్నిసార్లు ఆ జైలుకి పోయినా అక్కడ ఆ బిజినెస్ తోని మాట్లాడుతుంటే నెల నెలగట్టి కొంతమందిని రిలీజ్ చేస్తే వాళ్ళందరికీ నేను సలహాలు ఇచ్చి వచ్చేవాడిని ఇప్పుడు బంద్ చేసి ఇప్పుడు పోతున్నాడు చాతరకాలం పోయిన కలిసిపోయిన పోయితే పెద్ద హాల్లో మాట్లాడిసి వస్తాయి పెద్ద ఓపెన్ గ్రౌండ్స్ లో అందరుంటే చుట్టూ కూర్చుంటారు పెద్ద మైక్రోఫోన్ తీసుకొని మాట్లాడదు చుట్టూ ఇద్దరు ఇద్దరు పోల్సిన గొడవలు పట్టుకోవాలి పక్కన కష్టకరంగా ఉండేది ఆయన నేను చేసిన ఒక ఏదో రీతిగా డైరెక్ట్ గా నేను డైరెక్ట్ గా దేవుడి వాళ్ళకి నేను చెప్పేవాడి ఒకరిని ఒకరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ముర్షదులు ఉన్నారు మాస్టర్స్ ఉన్నారు అందులో ఎదురు పక్కన వాళ్ళు మీద తీర్పులు వచ్చినాయి వాళ్ళు లోపలికి వచ్చి కూర్చున్నారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చినారు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన సమస్య చెప్పి నేను మంచి చదువుకునే వాళ్ళు మీకేమైందంటే కొన్నిసార్లు అది ఎంత మనకు నిజం అనకు తెలియదు వాళ్ళు చెప్పేది వాళ్ళ దృష్టిలో కరెక్ట్ అనిపిస్తుంది బట్ న్యాయ ముందు ఏది కరెక్ట్ ఉంటుందో న్యాయధిపతి దానికి తగినట్లే తీర్పు తీరుస్తూ ఉంటాడు తన ఇంటికి వచ్చినప్పటికీ తన భార్య శిష్యార్ చేసుకుందంట ఊరి పోసుకుందంట ఈయన తలుపులు ఆ బాడీని దించుతున్నాడంట సీలింగ్ షాన్ అదే టైంకి పోలీసులు అంతే సో అది ఎంత మనకు నిజమైన తెలియదు వాళ్ళు మనకు చెప్తున్నారు కానీ చాలా మంది చెప్పేదంటే నేను అనుకోలేదు అసలు నాకు తెలియకుండా అయిపోయిందంట మనకు తెలుసు దుష్ట శక్తులు ఎట్లా పనిచేస్తే కానీ అది అనేలాగే ఎట్లా మనం ఏది మంచి చెడు అనేది ఎవరు చెప్పగలరు దేవుడు తప్ప ఎవరు చెప్పగలరు ఎవరికైనా సృష్టి ఆరంభం మొదలుకొని రజు వారికి మనిషికి మంచి చెడు అని చెప్పింది దేవుడు తప్ప ఎవరు లేరు కదా క్రైస్తవ జీవితాన్ని మనం నేర్చుకుంటాం అది వేరే దేవతల గురించి దేవుళ్ళ గురించి వాళ్ళు చెప్పేది మంచిగా ఉండవు చెడుగానే ఉంటాయి కాబట్టి నీతి నియమాల గురించి కరెక్ట్గా చెప్పేది కేవలం బైబిల్ ఒకటే అందుకు నేను ఈ ఎటువంటి వాక్యాన్ని నమ్ముతాను వేరే పుస్తకాలను నేను నమ్మలేను ఎందుకంటే అవి కన్సిస్టెంట్గా జవాబిస్తాను కన్సిస్టెంట్గా ఏ కూడా జవాబు ఇవ్వలేదు ఇప్పుడు మనం ఎగోర్ చేయలేం మీకు వరకు మీరు వెతికి డిస్కషన్స్లోకి రావచ్చు నేను త్వరగా క్లోజ్ చేస్తాను దాని తర్వాత మీరు డిస్కస్ చేయండి మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే మొదటిది మనం ఇంతవరకు ఇష్టం మొదటిది సృష్టికి సంబంధించింది రెండవది మంచి చెడుకు సంబంధించింది లేక నీతి నియమాలకు సంబంధించింది మూడవది పరమార్థం లేఖ ని జీవిత ఉద్దేశం జీవితం యొక్క పరమార్థం అంటాం లేకపోతే లేక ఎందుకు నీ జీవితానికి ఏం ఉద్దేశం నేను ఎందుకు ఈ లోకంలో ఉన్నాను అది నేను ఎందుకు ఈ లోకంలో నేను పుట్టినా అందరిలాగా జీవించడానికి లేక నువ్వను కాకుండా మనిషి అనేవాడు మనిషి ఎందుకు పుట్టిండు దాని మీనింగ్ ఏంది పరమార్థం ఏంది దేవుడు ఎందుకు మనిషిని పుట్టింపజేసింది కాబట్టి ఏం ఉద్దేశంతో మనం అందరం ఈ లోకంలో ఉన్నాం అది పొందక మనం ఒక్కొక్కరు ఒకలాగా చెప్తారు కదా వాడు తిని తాగి సుఖించమంటాడు లోకాతీతమైన అర్థం అది వాళ్ళ మీనింగ్ అది దేవుని నమ్మని వాళ్ళు ఎత్తించినట్టాం కదా వాడేమంటాడంటే ఏం చేయద్దు తప్పులేం చేయకుండా అందరికీ మంచి ఉంటే చాలు నేను అందరికీ మంచి ఉంటే చాలు అది వాడి పరమార్థం కానీ మనకు తెలుసు మీనింగ్ లైఫ్ మీనింగ్ ఏదన్నది మనిషి పుట్టుకతోంది పాపి అని మనకు తెలుసు అది నువ్వు ఎట్లా దేవుని నమ్మని వాడికి ఎందుకు నువ్వు విలువలు పుట్టినావు మనకు తెలుసు అవన్నీ మనం ఎన్నో చూసినాం వాక్యాల గతంలో ఈ సృష్టి ఆ దేవుడిని ఆధికారం ఇచ్చండు దేవతల కంటే కొంచెం చిన్నగా నేను చేస్తుండే తక్కువ చేస్తుండే వాటిలో కానీ దేవతలకు ఇస్తే భూలోకాన్ని మనిషికి ఇచ్చిందని మనకు తెలుసు కాబట్టి మనం ఏ జీవించాలా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి పరలోకం ఎట్లుందో భూలోకం నెరవేర్చాలి అది మనం చెప్పగలం భూ అంటే వాళ్ళకి అర్థం కాదు అనేక చెప్తారు అర్థం కాదు దేవుడు నమ్మని మనం అర్థం కాదు పరోలోకం ఏమైనా ఉందో నువ్వు ఎప్పుడు చేసినా కాబట్టి వాళ్ళకి అర్థమైన రీతిగా చెప్పాలి కదా మనం భూమి మీద మనిషే కదా అధికారి కాబట్టి అధికారాన్ని ఎట్లా వాడుకోవాలి ఈ భూమిని ఎట్లా కాపాడుకోవాలి ఎట్లా సేద్యం చేసుకోవాలి కాలుష్యం ఎక్కువ లేనియకుండా భూమిని కాపాడుకోవాలి ఎందుకంటే భావిస్తరాలు వాళ్ళందరూ జాగ్రత్తగా జీవించాలా మనం భవిష్యత్తులో ఉండే పిల్లలందరూ జాగ్రత్తగా జీవించినట్టు మనం బాధ్యత తీసుకోవాలి ఈ లోకం పట్ల కాలుష్యాన్ని నిర్మూలించాలా దాన్ని అరికట్టాలా ఇట్లాంటి మనం జవాబు చెప్పగలం కాబట్టి మన పుట్టుక దేనికి సంబంధించి మనం ఎందుకు పుట్టినాం అనేది అర్థం చేసుకోవాలి ఒక్కొక్కరొక రీతి చెప్తారు ఒక్కొక్కరొక ఈ లోకంలో మనం పుట్టినాం ఆటోమేటిక్గా మనం చేస్తాం అని చెప్తారు కాబట్టి మంచిగా జీవించాలని చెప్తారు మనం ఏమిటని చెప్తాం నీ జీవితానికి మీనింగే లేదు ఎందుకంటే నువ్వు పాపపూరితమైన జీవితంలో ఉన్నావు కాబట్టి జీవితానికి మీనింగ్ లేదు మళ్ళీ జీవితానికి పరమార్థం ఎవరు కల్పించాలా దేవుడే సరాసరి కావాల్సి అని చెప్తాడు అవును నేను నా పక్షంగా ఆయన ఇది చావనా ఇదేమన్నా బాగుందా అని చెప్తారు వాడు దేవుడు నమ్మని వాడు వానికి నువ్వు ఎట్లా చెప్తావాడు వానికి అర్థమయ్యేటట్లు ఎట్లా నేను పాపం చేస్తే ఆయన ఇది నేను చవాలా ఆయన చచ్చింది కరెక్ట్ నేను చేయని తప్పకి నాకు శిక్షిస్తాడు అని చెప్తారు నమ్మని వాళ్ళు దేవుడి నమ్మని వాళ్ళు మా వాళ్ళు పాపం చేస్తే నేను చేయలేదు కదా పాపం పాపంలో పుట్టినని నువ్వు చెప్తావు బట్ నేనేం పాపం చేయలేదు కదా నేను పుట్టినా నా చేట్లేదు కదా నా పుట్టిన నా ఎందుకు శిక్షిస్తారు దేవుడు నేను అదే ప్రశ్న ఇస్తాను దేవుని వాడు అన్ని దేవుడి నమ్మని వాడు వాకి నువ్ ఎట్లా జవాబిస్తావు నువ్వు పాపం చేయకుండా పాపంలో పుట్టినావు కాబట్టి మరణించాలా కాబట్టి నువ్వు దానికి జవాబు ఏదైతే ఇవ్వగలవు నీ ఉచితంగానే రక్షణ అనుభవించినప్పుడు దాని దూతీకరిస్తున్నావు కరెక్ట్గా నువ్వు పాపం చేయలేదు కానీ పాపంలో పుట్టిన వాడు దాని దాని పరిణామాన్ని నువ్వు అనుభవించక తప్పదు మనం కానీ నువ్వు మరణించిన మనకి కాబట్టి నీ పక్షంగా ఆయన మరణించండి అది కూడా ఉచితమే కదా అదేది స్వీకరించావు అట్లా చెప్పగలవాడు చెప్తే ఇంకొక ఆపోజిట్ ఇస్తాడు వాడు దానికి జవాబు ఇవ్వగలవు ప్రశ్న మనం ఖచ్చితంగా ఈ ప్రశ్నల్లో తరబీదు పొందాలా జీవిత పరమార్థం ఏందనేది వాళ్ళకి చెప్పాలా మంచి జీవితం ఎట్లా జీవించాలనేది మనం చెప్పగలిగితే అప్పుడు వాడు దాన్ని స్వీకరించగలడు ఇవి తగిలితే మనకు అంటే ఇవ్వని ప్రశ్న చనిపోయినాక నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎవడన్నా జవాబు ఇవ్వాల్సిందే హేతువాదులు ఏం చెప్తారు దేవుడి మణివాదు ఎట్లా పుట్టినో అట్లనే పోతున్నాను చనిపోయినాక ఎక్కడ పోతే ఏముంది అర్థం అంటాడు వాడు వాడు ఎంత నిర్లక్ష్యంగా బట్ మనం అట్లా ఉండం కదా వాడి పట్ల జాలి ఉంటుంది మనకి వాడెంత అహంతో ప్రవర్తించినా వాడి పట్ల జాలి మనకి నాకు అవసరం లేదు అవన్నీ అంటాడు చరణ్ విడిచిపెట్టినాక నాకేం అవసరం ఉంటుంది నేను ఎక్కడ పోతే ఏముంది నా తెలిసి నేను హెవెన్ కేతా ఉంటే హెవెన్ నువ్వు అంటే వాళ్ళతో గ్యారంటీ ఎట్లా అంటావు అని నేను ఎవరికి తప్ప చేయలేదు వాడికి అన్యాయం చేయలేదు అంటారు కాబట్టి వాళ్ళు అన్యాయం చేయలేదు మాత్రం నువ్వు అని పోతావా అని నువ్వు అంటే జవాబు ఇస్తాం హేతువాదు కానీ చాలా కష్టం కానీ దీనికి తగిన పరిశుభాత్వానికి మనకు ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా జవాబులు ఇస్తాం ఎందుకంటే వాడిని పవిత్ర అనిపించలేక కాబట్టి మరణించిన నాకు రెండే కదా నరకం కానీ పర్లకం కానీ ప్రతి మతం నమ్ము ఒక హేతువాదు తప్ప ప్రతి మతం నమ్మినప్పుడు వాళ్ళ విధానాలన్నీ వేరే ఉంటాయి ఉదాహరణకి ఇస్లాం మతం తీసుకున్నామంటే ఇస్లాం మతంలో ఏమంటారు నువ్వు మంచిగా ధర్మకార్యాలు చేసి ఫైవ్ పిల్లర్స్ అంటే ఒక వాటిని పాటిస్తే అల్లాకి నచ్చితే నీకు పరలోక ప్రాప్తి లేకుంటే లేదు నువ్వు నీతి నియమాలు పాటిస్తూ దాన చేస్తూ ఉంటే అల్లాకి నచ్చితే నీకు అనుగ్రహిస్తూ నీతి నియమాలు చేసినా కూడా గ్యారెంటీ లేదంటుంది అల్లాకి ఇష్టం ఉంటేనే పర్లోకం పర్లోక మరియు అన్యాయం ఉంటుంది వాళ్ళ డెఫినేషన్ ప్రకారంగా ఒక ఆయన అడుగుతాడు మహమ్మద్ని ఆ లోకమైనప్పుడు ఫస్ట్ నాకు ఎటువంటి ఆహారం పెడతారంటే ఫిష్ లివర్ పెడతారంట ఫిష్ ఫ్రై ఫిష్ లివర్ ఫ్రై ఫ్రై అసలు ఫిష్ లివరే మనం తినలేము అది వాసన ఉంటుంది వాసన ఉంటుంది ఫిష్ లివర్ ఫ్రై చేసి పెడతారంట కన్సిస్టెంట్గా ఉండే మనం జవాబు అవి ఆత్మ ఆత్ ఆత్మీయ స్థలం కదా ఆత్మలు ఉంటాయి ఎటువంటి శరీరం ఉండదు ఈ లోకమైన ఫిష్ ఫ్రై మీకు ఫిష్ లివర్ ఫ్రై ఆ ఫిష్ లివర్ ఫ్రై ఎందుకు అంటే అక్కడ కూడా ఇంకా శరీరంగా ఉంటాం తర్వాత అక్కడ ఒక్కొక్కరికి డెబ్బై మంది భార్యలు ఉంటారంట మళ్ళీ ఇక్కడున్న భార్య సంగతి ఏందో వీళ్ళకంలో ఉన్న భార్య అక్కడ ఏమవుతుంది ఆయనకి డెబ్బై మంది ఎవరో కన్సిస్టెంట్గా ఉందా అంటే మగవాళ్ళకి డెబ్బై మంది భార్యలు చెప్తారు మళ్ళీ స్త్రీలకు సమ్మతి అది చెప్పదు ఇన్కన్సిస్టెన్సీ ఒకరెన్సీ లేదు అదే రీతిగా నువ్వు ఐదవ మతాల చేసినా నువ్వు కలిసిపోతావంట ఎప్పుడు అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం వీళ్ళు జన్మ పుట్టాలా మళ్ళీ చనిపోవాలా వచ్చే జన్మ పుట్టాలా మళ్ళా చనిపోవాలా అట్లా కొన్ని లక్షల జన్మలు పుట్టాలా చనిపోవాలా దాని తర్వాతనే ఎంత ఎప్పుడు అవుతుంది అది ఎప్పుడు ముగించాలా సైకిల్ ఎన్ని యుగాలు పట్టాలా సైకిల్ కావాలంటే ఎన్ని జన్మలు తీసుకోవాలా ఎన్ని మరణించ మరణాలు అనుభవించాలా ఎవరు చెప్పలేదు ఎప్పుడు స్వర్గప్రాప్తి ఎవ్వరు చెప్పలేదు కాబట్టి అది కన్సిస్టెంట్గా లేదు ఒకగా అసలేదు కానీ భయములు చెప్తాను మనిషికి ఒకే మరణం నేను చూపించడం మొన్న పంచ మనిషి ఒకే మార్చావాల్సి వస్తుంది ఇంకా వాడికి మళ్ళా జన్మ దాన్ని బట్టి తీస్తే ఏలిగా ఖచ్చితంగా మరణించాలా దాన్ని బట్టి తీస్తే ఎవరైనా కనిపించే కూడా మరణించాలి its for man to die once and for all anadhi vakyam okate sari va tappaka marninchalsinde ee lokamlo putina vaa marninchalsinde daan taravathane teerpu nityajeevama nitya narakamama consistent gundi guarantee gundi cheppadaniki kachithanga cheppagala okate janma ante manchiki okate janma anduku manam mari jagrataga jeevinchala neethi niyamalan paatinchala anni tikramanga nerchukovala ee lokamlo pampinchina sharee andarinchukoni ee lokamlo sadinchalanukovali sadinchala jadulu jadulu korala manchi jadulu korala udyogam iskolala anni kartavyalan paatinchala అన్ని రోల్స్ పాటించాలి నేను ఇదే చేస్తాను ఏ చేస్తా అన్నీ చేయాలి మీకు ఇచ్చినవి అన్నీ నువ్వు చేయాలి ఎస్కేప్ బానికి వీళ్ళే ఎదుర్కోవాలా ధైర్యంగా ఎదుర్కోవాలి నేర్చుకోవాలా కష్టంచాలి పలించాలి అవన్నీ మాకు కన్సిస్టెంట్ గా చెప్పబడ్డే ఇవన్నీ వాచాలి లేకపోతే శరణం మీదకి ఇచ్చింది ఆత్మలాగా వదిలేస్తాయి అయిపోలే లోకంలో శరం మీందుకు ఇచ్చింది శరణం ఉంటేనే నువ్వు బరువులు మూయగలవు శరం ఉంటేనే పనులు చేయగలవు చెప్పిందా వెళ్ళాను నేను ఇక్కడికి ముగిస్తాను మీకు ఎవరికన్నా తోస్తే మీరు ఆర్గ్యూ చేయొచ్చు ప్రశ్నించవచ్చు జవాబులు ఇవ్వచ్చు ఈ నాలుగిటికి మీరు కూడా వెతకండి మీరు కూడా జవాబు చేయడానికి ప్రయత్నించండి అవకాశం ఉంటే మళ్ళీ నేను ఇంకెప్పుడన్నా మరోసారి వీటికి సంబంధించిన విషయాలు తీవ్రంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను ఎవరైనా కొనసాగించ సృష్టి అంటే ఫస్ట్ ఆయన నుంచే వచ్చింది కదమ్ సృష్టి ప్రభు నుంచే సృష్టి బయటకు వచ్చింది ఆయన ఒకప్పుడు ఆయనలో ఉంటాయి కదా మనం అంతా ఈ అంటే యాక్చువల్లీ అన్న నోటీ మాట ద్వారానే సృష్టింపబడ్డది కదా అవును అవునవును ఆయన వాకు ద్వారా సృష్టి బయటకు వచ్చింది అది పాయింట్ అంటే ఈ సృష్టి ఎట్లా వచ్చింది మనం మనకు తెలుసుది ఆయన వాకు ద్వారా బయటకు వచ్చిందని తెలుసు కానీ వాళ్ళు ఎదుటి మనకు వాళ్ళు అట్లా అట్లా ఎట్ వస్తుంది అని చెప్పి కదా ఆయనలో ఉండే సృష్టి మనం ఆయనలో ఉన్నాం ఒకప్పుడు ఆయన వాటి అన్ని మొత్తం ఆయన నుంచి అన్ని బయట తీసేసిండు కదా మనందరినీ సృష్టి అంతా వచ్చింది ఆయన ఎంటీ అయిపోయింది అందుకే ఆయన ఆత్మరూపి లాగా ఉండడు మధ్యలో అది ఎట్లా ఇంటర్ఫీర్ చేయాలని వాళ్ళకి అర్థమయ్యే రీతిగా వచ్చింది అని కూడా నేను అట్లా అనుకుంటున్నాను అది కరెక్ట్ చేస్తారు అది అది పాయింట్ అది మన బైబిల్ ప్రకారం మనకు ఓకే వాళ్ళు ఏమంటారు ఆయన వాకు ద్వారా ఇది సృష్టి అంత పెద్ద సృష్టి వాకు ద్వారా ఎట్లా వస్తుంది బయట ఒక ఆన్సర్ ఉండాలి కదా దానికి వస్తే మనం ప్రయాస్పడం సో ఆల్రెడీ ఆది అని అంటే ఎక్కడ చూసినా కానీ ద వర్డ్ ఫస్ట్ స్టార్టింగ్ ఆది అని స్టార్ట్ అవుతుంది కదన్నా సో బైబుల్ బైబుల్ లో కానీ అదర్ లాంగ్వేజెస్ లోనే కానీ ఎక్కడైనా కానీ ఫస్ట్ స్టార్ట్ ఆది అని స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు అని అనుకుంటున్నా అది కరెక్టే అంటే ఇదే వాక్యము ఒకసారి నాకు జ్ఞాపకం ఉంది అన్న ఒకసారి లాక్డౌన్ లో మీరు గుర్తుందో లేదు ఒకసారి చెప్పారండి అన్న నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది అది లాక్డౌన్ లో ఈ మనం అడిగే ప్రశ్న ఈ నాలుగు విషయాలు అనుకుంటా రికార్డింగ్ ఉండాలి ఎక్కడ ఉంది అది అది అంటే వాళ్ళకి ఎట్లా మనం సమాధానం ఇవ్వాలా ఎట్లా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలా అనేది అంటే ఇప్పుడు నాలుగు విషయాలు చెప్పింది కదా మొదటి సృష్టి సృష్టి ఎట్లా వచ్చిందంటే ఆరు రోజుల్లో సృష్టి తయారు చేసింది అండి మొదటి వచ్చినానికి రెండు వచ్చడానికి చాలా గ్యాప్ ఉంటుంది అదే సార్ స్పిరిచువల్ అది అది కాదు సార్ మీకు గ్యాప్ ఉందో లేదా నాకు ఇప్పుడు మైండ్ లో థాట్ వచ్చింది అది అన్న చెప్పిన ఒకసారి లాక్డౌన్ సెకండ్ వేవ్ అనుకుంటా నాకు తెలిసి అది రికార్డింగ్ ఆల్రెడీ రికార్డ్ చేసినా కాబట్టి బొక్సీ అంటే అక్కడ ఉందే ఇస్తారు ఎందుకు దేవుడికి టైం గ్యాప్ చేసి అంటే అంటే ముందు రోజుల్లో మనకి ఎలాంటి ఆన్సర్స్ ఖచ్చితంగా జవాబులు చెప్పాల్సి వస్తుంది కదా నేతవాదుల పర్ఫెక్ట్ గా సిద్ధపడాలన్నట్టు అని కొంచెం ఎత్కాల ఎవరన్నా మాట్లాడవచ్చు బ్రదర్స్ ఎవరన్నా ఎందుకంటే ఒక్కొక్కరు మాట్లాడుతుంటేనే ఇంకొకరి నుంచి ఆ దేవుడు ఆలోచన ప్రభు దేవుని ఆ రీతిలో నడిపిస్తుంటారు ఇప్పుడు అన్న వాళ్ళు ఎవరైనా అడిగితే స్టార్టింగ్ లో మీ ఆకాశం వేసేలా సృష్టింపబడ్డదని అడుగుతారు కదా అన్నప్పుడు మనము మనకు తెలిసింది ఏంటి దేవుని యొక్క వాకు చేతని అంతా సృష్టింపబడ్డదని మనం చెప్తాము ఆ విధంగానే చెప్తాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా అదే అంటారు కదా ఇప్పుడు హిందూసే కానీ ముస్లిమ్సే కానీ ఏదైనా వాళ్ళు కూడా అదే అంటారు అవును నిజమే ఆది నుంచే స్టార్ట్ అయిందని అంటారు వాళ్ళు కూడా న్యాచురల్ న్యాచురల్ నుంచే కదా ఇన్ ద బిగినింగ్ అనే వర్డ్ యూజ్ చేస్తారు కాబట్టి నేనైతే ఆ విధంగా అనుకుంటున్నాను స్టార్టింగ్ వర్డ్ వర్డే ఇంపార్టెంట్ అక్కడ ఓకే సార్ నాకు ఒక ఆలోచన వస్తుందంటే అంటే నాకు ఎట్లా ఏం ఇప్పుడు ఒక సైంటిఫిక్ ప్రకారంగా ఈ లోకం అంతా సైన్సే ఎక్కువ పాటిస్తాయి కదా ఈ లోక స్థిలో క్రిస్టియన్స్ దేవుడు అమ్ముకున్న ఎవరు సైన్స్ పాటించరు ఒకవేళ పాటించినా కానీ సైన్స్ కి సైన్స్ సృష్టించిన దేవుడు కాబట్టి వాళ్ళు సైంటిఫిక్ వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఈ సృష్టి ఎట్లా వచ్చిందంటే ఒక పెద్ద ఒక బాండి ఏమంటారు ఒక కుండలాగా లేకుంటే పెద్ద ఒక బోల్లాగా అందులో మసలు పెట్టి మసలు పెట్టి ఒక్కసారిగా అది బ్లాస్ట్ అయితే ఈ సృష్టి మొత్తం బయటకు వచ్చిందని ఒక సైంటిఫిక్ లాజిక్ అనమాట అది సైంటిఫిక్ గా కొంతమంది అట్లు చెప్తారు సరే సేమ్ పాయింట్ మనం అర్థం చేసుకుంటే ఒకవేళ ఎందుకంటే ఉంది అట్లా సైన్స్ ప్రకారం అట్లా ఉంది చెప్తారు అట్లా సైంటిస్టులు చాలా మంది ఈ సృష్టి అట్లా వచ్చిందంటే ఒక్కొక్కరు ఆది మానవుల దారి వచ్చిందని మనిషి కోతి ఆకారం ఉండడని ఇవన్నీ చెప్తుంటారు కానీ అది బైబుల్ ప్రకారంగా రాంగ్ అది అయితే వాళ్ళు ఏం చెప్తారంటే ఈ సృష్టి ఒక ఎవరు బాయిల్ చేసేస్తే అది ఒక్కసారిగా బ్లాస్ట్ అయినప్పుడు దాన్ని ఏదో అంటారు దాని గ్యాప్ మస్తులేదు నాకు అది చేస్తున్నాడు అట్లా చేసినప్పుడు అట్లా సృష్టి బయటకు వచ్చింది అందుకే ఇవన్నీ వచ్చేసి చెప్తారు సరే ఆ రీతిగా అర్థం చేసుకుంటే దాన్ని ఎవరు బాయిల్ చేసిండ్రు ఆ మంట పెట్టుకోడు ఎవరైనా ఒకరు ఉండాలి కదా అది చెప్పరు అన్నట్టు సమాధానం వాళ్ళు చూడండి ఇప్పుడు ఒక విధంగా అర్థం చేసుకుంటే అట్లేనే వాళ్ళు చెప్పిన ప్రకారం మనం చూస్తే అది బాయిల్ అయిపోయి బాయిల్ అయిపోయి బ్లాస్ట్ అయిపోయి సృష్టి బయటకు వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు ఈ లోక చెప్తున్నారు అట్లా అయితే మనమేం మనం మన కాదు మనం పెట్టాలనుకుంటే ఇప్పుడు కరెక్ట్ ఉంది సరే అనుకుంటున్నాం మనం అది కరెక్ట్ కాదు అది కాకపోతే మనకేమో అలా సెంటీ ఒకరు బయల్ చేయాలి కదా మంట పెట్టాలి కదా ఎవరి మంట పెట్టినది అక్కడి నుంచి తీసుకోవాలండి కనెక్షన్ అంటే ఎవరో ఉన్నారు ఈ సృష్టి వెనక ఎవరో ఉన్నారు ఈ సృష్టి తయారు చేసినంటే ఎవరో ఉన్నారు సృష్టి కదా మనకు తెలుసు మన ప్రభుని అది ఎట్లా రోజు ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు వాక్య మనకు తెలుసు ఈ సృష్టి ఎట్లా వచ్చిందో మనకు ఆయన ఈ సృష్టికి ముందు ఆయన గర్భంలో మనం ఉన్న మన ప్రభులు మనం ఉండమని మనకు అన్ని తెలుస్తుంది కానీ ఈ లోకస్తులకి అది అది ఎట్లా ఇంటర్ఫీర్ చేయగలవండి ఇప్పుడు వాళ్ళు ఏమంటే ఇట్లా బ్లాస్ట్ అయితే ఇట్లా సృష్టి అంతా బయటకు వచ్చిందన్నారు అది మంట పెట్టడం ఎవరో ఉండాలి కదా అంటే కారణం ఇప్పుడు ఏది కారణం లేకుండా ఏది జరగదు కదా సృష్టిలో ఏదైనా ఒక కారణం ఒక రీజన్ ఉండాలా ఆ రీతికి అర్థం చేసుకుంటే ఇప్పుడు లైట్ వెళ్తుంది అనుకో స్విచ్ అయ్యకుండా లైట్ వెళ్ళదు కదా అంటే ఏదో ఒకటి తయారు చేసినా సృష్టి ఉంటుంది అట్ట తీసుకోవాలంటూ వాళ్ళ ఓపెన్ చేయాలన్నట్టు నాకు అట్లా అంటే ఎవరో బాయిల్ చేసింది ఎవరో దాన్ని బాయిల్ చేసి ఉండాలా కానీ ఎవరు దేవుడు లేకపోతే సృష్టి అట్లా రాదు కదా అట్లా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అంటే సృష్టికి సంబంధించి చాలా లోతుకుంటారు డీప్గా వాక్యము కానీ వాళ్ళకి ఎట్లా మనం కానీ వాళ్ళ అర్థం అయ్యేలాగా చెప్పాలనేది పాయింట్ అన్నట్టు వాళ్ళు ఏం చెప్తారంటే కోతి రూపంలో ఉన్నారు ఇట్లా తర్వాత మనిషి రూపంగా అయిపోయింది అది మనం చిన్నప్పుడు పుస్తకాల్లో కూడా చదివాము మనం బుక్స్లలో అప్పుడు నాకైతే జ్ఞాపకం పుస్తకాల్లో కానీ అది కరెక్ట్ కాదు కదా అది సైంటిఫిక్ గా వాళ్ళు చూస్తున్నారు బైబుల్కి సైన్స్కి చాలా వ్యత్యాసం ఉంటుంది అసలు సైన్స్ సృష్టించిందే బైబుల్ కదా మన ప్రొవే కదా సైన్స్ని ఇవన్నీ ఈ గ్రహాలని టెట్ చేసాం ఇంకొక విధంగా ఏంటంటే వాళ్ళు వాళ్ళ ప్రకారంగా ఏంటంటే వాళ్ళు చాలా నమ్ముతారు గ్రహాలు నమ్ముతారు కదా ముగ సిస్టమ్ అని కృతి అని చెప్తూ ఉంటారు కానీ అవన్నీ ఏవ గ్రంథంలో బైబిల్లో ఉంది అవన్నీ మన ప్ర ఏస్రభ చేసినాడు దేవుడు చేసిన ఉంది అట్ట కూడా మనం చూపించవచ్చు ఇప్పుడు వాళ్ళు నమ్ముతారు కదా ఈ రాసులు నక్షత్రాలు అన్ని నమ్ముతారు వాళ్ళు ఈ లోకస్థాలు నమ్ముతారు హిందూస్ నాన్ క్రిస్టియన్స్ కానీ వాటన్నింటినీ బైబుల్ ఉన్నాయి కదా పేరు పదాలు పదాలన్నీ బైబిల్లో ఉన్నాయి యోగు గ్రంథంలో ఉన్నాయి చాలా గ్రంథాలు ఉన్నాయి అట్ట చూపిస్తే మరి వాటిని చేసి దేవుడే సృష్టించిన అట్ట కూడా వాళ్ళు చేయొచ్చు అట్ట కూడా వాళ్ళు కొంత మనకు అవగాహన కల్పించవచ్చు అంటే దేవుడు ఈ సృష్టి చేసిన ఆయన తర్వాత ఆ సృష్టి ఎట్లా వచ్చిందనేది కొన్ని రెఫరెన్స్ తీసుకొని మనం చెప్పవచ్చు అట్లా ఈ గ్రహాలు వీటన్నింటినీ అవన్నీ ఉన్నాయి బైబిల్లో రాసి ఉన్నాయి అన్నీ ఈ గ్రహాల గురించి ఈ మృగశిస్తమైన కృతి ఇవన్నీ ఉన్నాయి కదా బైబుల్లో ఇవన్నీ ప్రభుయే కదా సృష్టించి దేవుడే బైబిల్లో ఉన్నాయి అన్నీ ఏ గ్రంథాలు ఉన్నాయి కానీ ఎవరు తెలియదు అది కానీ అట్లా కూడా మనం చూపించవచ్చు ఒక ఆధారం లాగా కానీ ఇంకా చాలా ఉంది కానీ వాళ్ళు చెప్పాల్సింది నాకైతే అట్లా అర్థమవుతుంది అవన్నీ బైబిల్లో అట్లా కూడా చూపించవచ్చు ఒక విధంగా కానీ ఇవన్నీ నేర్చుకోవాలి ఎందుకంటే మన ప్రభు ఎందుకు ఏ రీతిగా బయలుపరిచిందంటే ముందు రోజుల్లో అడుగుతారు ఖచ్చితంగా మీరు దేవుడు అని వేసుకో నిజమైన దేవుడు ప్రకటిస్తున్నారు కదా మరి ప్రకటించినప్పుడు మరి మనం చెప్తాం ఈ సృష్టి దేవుడు అంతా ఆయన చేసింది అన్నప్పుడు ఎట్లా చూసి ఐడియన్స్ లో కానీ ఎవరన్నా ఖచ్చితంగా ఇందాక అది అన్న అన్న చెప్పినట్టు జవాబు ఒక్కట్లా ఉండాలన్నట్టు అంటే సైన్స్ కి దేవుని వాక్యానికి కొంచెం వ్యత్యాసం ఉంటుంది కానీ వాళ్ళు అదే నమ్ముతారు అన్నట్టు ఎట్ వచ్చిందని ఎట్లా వచ్చిందని నమ్ముతారు కానీ ఒక ప్రభు ఏదైనా ఒక క్రమం ఒక నియమం ప్రకారం దేవుడు చేసింది సృష్టిని తయారు చేసిన అనేది చెప్పాలి బిగ్ బ్యాంగ్ తీరంటారు కరెక్ట్ ఇప్పుడు గ్యాప్ అని వచ్చింది బిగ్ బ్యాంగ్ తీర్ అంటారు ఒకటి సైంటిఫిక్ గా వాళ్ళు చెప్తారంట బిగ్ బ్యాంగ్ తీరని ఒక శాస్త్ర వ్యవస్థలో ఎవరో చెప్పిందో వాళ్ళ ఈ సృష్టి అట్ట బయటకు వచ్చిందంటే ఒక పెద్ద కొండలో మసలు పెట్టి మసలు పెడితే అది ఒకసారిగా బ్లాస్ట్ అయితే అప్పుడు ఈ సృష్టి అంతా బయటకు వచ్చింది ఆకాశం ఇవన్నీ కదా చెప్తారు సరే అది ఓకే అందాం కానీ దానికి మసలు పెట్టింది ఎవరు అసలు ఆ కుండ పెట్టింది ఎవరు విధంగా చెప్పాలంటే వాళ్ళు ఇలా మనం ప్రశ్న తిరిగి మెల్లగా అప్పుడు వాళ్ళ ఆలస్యం మైండ్ ఓపెన్ అవుతుంది అన్నట్టు అప్పుడు మనం ఇవన్నీ గురించి ఈ ఈ రెఫరెన్స్ ఎక్కడ ఉంటే బైబుల్ ఉన్నాయి ఖచ్చితంగా ఆన్సర్ ఉన్నాయి ఇవన్నీ వెతుకొని జాగ్రత్తగా వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ మైండ్ ఓపెన్ అయ్యిందని నేను అనుకుంటున్నాను కానీ ఈ ఇప్పుడు మనకి చెప్పిందే ఒక విధంగా కరెక్ట్ కావచ్చు కంపేర్ చేసుకుని వాక్యం ప్రకారంగా ఇంకా ఇంకా రెఫరెన్స్ బైబుల్లో ఉన్నవన్నీ వెతుక్కొని చెప్తే వాళ్ళు వింటారు ఎప్పుడు ఏమిటి మన ఆన్సర్ ఇవ్వబద్దు ఎప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళ మైండ్ ఓపెన్ చేయాలి నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ దాన్ని ఎవరు మసలు పెట్టిండు దాన్ని ఎవరు పెట్టిండ ఎవరు ఒకరు పెట్టి కదా దానికి వాళ్ళకి ఆన్సర్ ఉండదు అప్పుడు మనం మెల్లగా మైండ్ ఓపెన్ చేయాలన్నట్టు కొన్ని రెఫరెన్స్ సంబంధించి అంటే చెప్తే అట్ట చెప్పొచ్చు ఇంకా ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి ఇంకా బాగా తెలుసు అందుకే చదువుకోవాలి ఇప్పుడు బాగా అర్థమైపోయింది ఎందుకు చదువుకోలేదు అని చదువు లేకపోతే ఏది అర్థం కాదు అందుకే దేవుడు ఎందుకు పెట్టింది ఇవన్నీ అంటే అందుకే నాకు ఇప్పుడు అర్థమైపోతుంది చదువుకోకుండా ఎంత తప్పు చేసినవన్నీ అవకాశం ఉంది చదువుకుంటే ప్రయాస పడాల ఎందుకంటే ఇవన్నీ సైన్స్ కూడా మనం బుక్స్ లో చదువుతుంది కదా స్టడీ బుక్స్ లో అందులో కూడా రాసుకుంటుంది కానీ బైబుల్ రెండు టాలేజ్ చేయాలి కదా చేసి వాళ్ళకి అర్థం వాడు ప్రకృతి సంబంధం ఆలోచిస్తారు ఈ లోకాశాలు కాబట్టి మన ఆత్మీయంగా ఉన్నాం కాబట్టి దాని ఎట్ట ప్రకృతి సంబంధించిన ఆత్మీయంగా ఎట్ట తయారైందని కూడా చెప్పాలని కూడా అది కష్టతరమే కదా అందులో ఏం రాస్తుందో అది తెలుసుకుంటే వాడు ఏం పాటిస్తుండో బైబుల్ ఏం చెప్తుంది అది వాడు వాడు తెలుసుకున్నప్పుడే కదా వాళ్ళకి మనకు జవాబు ఇవ్వగలరు వాడు మైండ్ ఓపెన్ చేయగలం తర్వాత అప్పుడు వాడి మైండ్ దీన్ని పెట్టగల ప్రతిద పరిశీలించాలన్నట్టు ప్రతిదీ ఇమీడియట్ ఆన్సర్ ఇవ్వకుండా వాళ్ళ మైండ్ ఓపెన్ చేసినప్పుడు నీకు ఎట్లా అర్థం అర్థం చేసుకుని సృష్టి వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తారు కదా అప్పుడు మనం మెల్లగా మైండ్ ఓపెన్ చేసానట్టు అట్లా కొంత నేను అర్థం చేసుకుంటున్నా ఎందుకంటే ఈ సృష్టి ఇవన్నీ రాసులు ఇవన్న నక్షత్రాలు సూర్యుడు ఇవన్నీ దేవుడు చేసినాడు ప్రవేశ చేసిన సృష్టిలోంటే అంతా ఉంది కానీ ఫస్ట్ కనిపించేది ఏంటంటే మనుషులు కనిపిస్తారు కరెక్టే కానీ ఇంత పెద్ద సృష్టి చేసినారంటే ఆయన ఎంత గొప్పదివడే ఉండాలి కానీ సృష్టిని విచ్చిపెట్టి సృష్టి సృష్టిని పూజిస్తారు మనుషులు ఈ లోకంలో అది ఎట్లా ఆయన సృష్టి ఎలా వచ్చిందంటే ఏసంలో నలభై రెండో అధ్యాయంలో ఐదో వచనంలో ఉంది ఆకాశం సృజించి వాటిని విశాల భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణము దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుతున్న దేవుడైన సెలవిచ్చుతున్నాడని కరెక్టే బెదర్ అది అది ఆయన ఆయన ఈ లోకాన్ని సృష్టించడం మనకు తెలుసు అది అది మనకు తెలుసు కానీ వాళ్ళు ఏమంటారు అట్లెట్ట సృష్టిస్తారు అని చెప్పి అంటారు కదా సైంటిఫిక్ వాళ్ళు అంటారు అది అది అది ఎట్లా ఆన్సర్ ఇవ్వాలని అది ఇప్పుడు వాక్యము మీరు చెప్పింది కరెక్టే ఈ సృష్టి మొత్తం ఆయన చేసిండు సిస్టర్ ఎందాక చెప్పింది ఆయన వాకు ప్రకారంగా బయటకు వచ్చిందని తెలుసు అది ఆయన వాక్ ప్రకారంగా ఇవన్నీ జరిగినాయి తెలుసు కానీ వాళ్ళకి అట్లా అర్థం కాదు కదా అర్థం కాదంటే చెప్తావు మరి అదే అదే నేర్చుకోవాలి కదా మనం అదే కదా మన దైవిక మన జ్ఞానం అది మన ప్రభు అడగాల మనం మనం ప్రభు అదే కదా మనం ఇప్పుడు ఈ డిస్కషన్ దాని గురించే కదా కదా ఎందుకంటే ఇంకెట్ చెప్పాలంటే చెప్పాలా అది ప్రభు తప్ప ఎవరు కూడా మనకు ఆ జ్ఞానం ఇవ్వలేదు ఎట్లా చెప్పాలంటే ఒకటి ఏంటంటే ఒక నిమిషం కదా ఒకటి ఏంటంటే యోగ గ్రంథంలో ఉంది నా బైబిల్ నేను నేను మొబైల్ ఫోన్ లో చూస్తాను ఇప్పుడు కాదు యోగ గ్రంథంలో బైబిల్ రకరంగానే చెప్తాం కదా ఆహా ఒకటి చెప్తాం కరెక్టే ఇప్పుడు బైబిల్ ప్రకారంగా ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే సిస్త చెప్పింది కరెక్టే నేను చెప్పింది కూడా కరెక్టే వాక్కు దిందని కానీ ఇప్పుడు ముగ్ర సిస్తం అని కృతికని కొన్ని గ్రహాలు ఉంటాయి కదా తొమ్మిది గ్రహాలు అంటారు కదా ఆ గ్రహాలన్నీ బైబిల్లో ఉంది దేవుడే చేసిందని ఆ వాక్యం చూపిస్తే వాళ్ళు అప్పుడు నమ్మొచ్చు కదా వాడి మైండ్ ఓపెన్ గా కదా అంటే రెఫరెన్స్ వెతకాల మన బైబిల్లో ఉంది సృష్టి ఎట్లా తయారైంది ఎట్లా వచ్చిందని మనకు కొన్ని తెలుసు కానీ మన ఇవన్న ఆది ఎట్లా అన్నీ తెలుసు మనకి కానీ అంతేనా ఇంకా ఎట్లా ఉంది ఆ మూడు నాలుగు వాక్యాలు కాదు కదా రకర యోగ గంగంలో కొంతమంది భాగం ఈ సృష్టికి ముందు ఎట్లా వచ్చింది సృష్టి ఎట్లా తయారైంది యోగ గ్రంథం ఉంది ఆయన ఆకాశాన్ని చేసినప్పుడు నీళ్ళని ఎవరైనా మూట కడతారా యోగ గంధాలు ఉన్నాయి అవన్నీ సృష్టికి సంబంధించిన ఎందుకంటే మొట్టమొదట రాయబడిన పుస్తకం యోగ గ్రంథమే కదా ఆ చదివితే మనకి ఇంకా చాలా వరకు క్లూస్ దొరకొచ్చని నాకు ఒక నా అభిప్రాయం ప్రజర్ యోగ గ్రంథంలో ఈ సృష్టికి సంబంధించిన క్లూస్ చాలా ఉన్నాయి దాని ఆధారం వాక్యం ఉండెను కింద దాని కింద రెండో వచ్చిన నుంచి చదివితే ఆయన ఆది ఎందు ఉండేను సమస్తము ఆయన కలిగను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవము ఉండేను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను దేవుని యుద్ధ నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను అతని పేరు ఉంది కదా ఈ వాక్యం అవును కదా కరెక్ట్ అది అంటే ఆది ఎందు మన దేవుని యుద్ధంలో ఆయన ఎందు సృష్టి ఉంది ఆది ఎందు వాక్యం దేవుని యుద్ధం ఆ వాక్యమే చివరికి చిరధారి లోకానికి వస్తే మనకు తెలుసా నేను అనేది అధికారుల పాయింట్ అక్కడ అన్న రేజ్ పాయింట్ ఏంటంటే అది మనకు తెలుసు నీకు నాకు తెలుసు వాళ్ళ టార్గెట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు తెలియాలి కదా వాళ్ళు చూపిస్తాం కదా ఆధారంగా మనం ఏదో ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే సరే మనం ఎప్పుడు ప్రతిదాన్ని ప్రతి విషయాన్ని బైబిల్ ఆధారంగా తీసుకొని చర్చిస్తాం నేను అనేది ఏంటంటే ఇందాక ఈ నాలుగు ప్రశ్నలు నేను రేజ్ చేసిన నాలుగు ప్రశ్నలు ప్రతి మతడు జవాబిస్తాడు కదా ప్రతి మతం గురించి చెప్తుంది తర్వాత నీతి నియమాల గురించి మంచి చెడుల గురించి చెప్తుంది దాని తర్వాత మన జీవిత పరమార్థం ఏదో చెప్తుంది చివరికి మనిషి ఎక్కడ పోతారో చెప్తుంది ఏ మతమైనా కదా కానీ కన్సిస్టెంట్ గా సోహరెంట్ గా అంటే ఆధారపడే రూపకంగా అందులో ఎటువంటి అనుమానాస్వాదం లేని జవాబులు అవి ఇవ్వలేవు కేవలము బైబుల్ ఇవ్వగలదు అందుకు బైబిల్ నేను నమ్ముతానని చెప్పిన ఇందాక నేను అయితే ఇప్పుడు వేరే మతాల గురించి ఎవరు తెలియదు మీకు ఎవరు తెలుసా అంత డీటెయిల్ గా తెలుసా తెలియదు తెలియదు ఏంటంటే ఏదో ఒక రోజు ఒక బౌద్ధ దగ్గరికి వస్తే జవాబు ఇవ్వగల ఇవన్నీ అదే రీతిగా ఇప్పుడు హేతువాది ఉంటాడు మనకు దొరుకుతారు నాకు చాలా మంది హేతువాది అంటే దేవుని నమ్మని వాడు మన వాడు తెలిసి వాడు దేవుని నమ్మకున్న ఈ నాలుగు ఇంపార్టెంట్ జీవితానికి సంబంధించిన ప్రశ్నలు ఇవి ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఇది ఎవరన్నా జవాబు పొందుకోవాల్సిందే ఎందుకంటే అవి తప్పించుకోలేం మన జీవితంలో ఈ లోంలో మంచిగా జీవించాలంటే ఎవడుగా మంచి ఎట్లా జీవించగలం బౌద్ధ మతం ప్రకారంగా ఏంది మంచిచ్చాడు వాళ్ళు చెప్తారు బౌద్ధ మతంలో నీకు ఎటువంటి కోరికలు ఉండద్దు అంటాడు చంపుకొని జీవించడం జీవిస్తేనే నీకు మోక్షం అంటారు మళ్ళీ ఉదాహరణకి ఇప్పుడు బౌద్ధ మతంలో ఏం చేస్తారంటే సన్యాసి జీవిస్తారు మళ్ళీ సన్యాసిగా జీవించడం కోరికనే కదా కన్సిస్టెంట్ గా లేదు కదా లేదు నేను ప్రతి దానికి ప్రతి అందుకే మీకు చిన్న చిన్నగా అటువంటి సేవలు ఉండబోతున్నారు ఇప్పుడు మధ్యలో సేవ చేస్తారు మధ్యలో ముస్లిం సేవ చేస్తాం మనం వాళ్ళ మతం గురించి తెలకుండా వాటికి నువ్వు ఎట్లా సువార్త చెప్తావు డైరెక్ట్ వాక్యం చెప్తే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయడు కదా బైబిల్ ఎప్పుడు వాడు అభివృద్ధి పొందగలడు రక్షింపబడ్డతనే కదా బైబిల్ని ఎప్పుడు స్వీకరిస్తాడు రక్షింపబడడాకనే స్వీకరిస్తాడు అంతకుముందు చేయడు కదా వాడు చేయడం అదే అన్న పాయింట్ రక్షింపబడిన తర్వాత వాడికి ఇవన్నీ అర్థమైతే సృష్టిలో వచ్చిందని కానీ దానికి వాడికి అర్థమయ్యేలాగా చెప్పాలంటే అది మనం దాని నుంచి అది ఎట్లా చెప్పాలనేది నడిపించాలి దానికోసం సిద్ధపడాలన్నా మాట్లాడలేదు హలో అన్న మీ వాయిస్ వినిపిస్తారు కన్నా బ్రదర్ లోదర్ చెప్పారు టూ థర్టీ నుంచి క్లాస్ ఉంటుందని చెప్పారు సరే బ్రదర్ అయితే మనం ప్రే చేసేసి ఇక కంటిన్యూ చేసేస్తామా ప్రే చేసేసేసి ఇక ఇంకెవరైనా మాట్లాడుంటే మాట్లాడొచ్చు బ్రదర్ ఇంకా ఎంతమంది ఉన్నారు వశుత్రరావు బెదర్ ఉన్నారు స్వరాజ్ బెదర్ ఉన్నారు మాధురి సిస్టర్ ఉంది నేను అనుకోవడం సృష్టిని సృష్టించింది ఎందుకంటే దేవుడు ఒక ఆయన గురించి మనం తెలియాలి కాబట్టే కదా ఆయన సృష్టించింది ఆయన కార్యాలు ఏంటి ఆయన గురించి మనం తెలియాలంటేనే కదా సృష్టి మనకి ఉండాలి అని ఒక గొప్పతనం స్వభావం అది కరెక్టే అంటే సృష్టి లేకపోతే అంటే అడ ప్రశ్న ఏంటంటే మన మెయిన్ కారణం ఏంటంటే ఈ సృష్టి మొత్తం దేవుడే సృష్టించండి అందరూ తెలుసు కదా నాన్న చూసి కూడా తెలుసు కానీ మనం ఏం చెప్తున్నామంటే ఈ సృష్టిని చేసుకున్న జీవితం సృష్టించండి దేవుడు సృష్టించండి అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఎట్లా ఈ సృష్టి ఎట్లా వచ్చింది అడుగుతారు కదా ఎట్లా తయారీ అంటే మన బైబుల్ వాక్యం చూపిస్తాం కానీ వాడు బైబుల్ వాక్య నమ్మడు కదా బైబుల్ వాకి నమ్మితే వాడు ప్రభునే స్వీకరిస్తారు కదా మరి అలాంటి వాళ్ళకి మనం ఎట్లా దాన్ని అర్థం చేసుకొని చెప్పాలనేది అంటే అన్న చెప్పే విధాన ప్రకారం ఏంటంటే ఫస్ట్ వాడికి నువ్వు స్వాత చెప్పాలంటే వాడు ఏందో నువ్వు తెలుసుకోవాలి కదా ఫస్ట్ ఎందుకంటే వాడు దేన్ని నమ్ముతున్నాడు దేని దేన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నాడు కానీ బైబుల్ ఈ రీతికి ఉంది నువ్వు చెప్పేది ఈ రీతి ఉంది నువ్వు ఎట్లా దాన్ని అర్థం చేసుకోగలలోనే అట్లా వాడి మైండ్ ఓపెన్ చేయాలంటే అది మనం తెలుసుకోవాలని చెప్తుండడు అది ఒక పాయింట్ అన్నట్టు ఎందుకంటే మన వాక్యం ఉన్న ఏస గ్రంథంలో వాక్యంలోని ఆది ఖండంలోని చాలా మంది ఏ గ్రంథంలో మరి విశేషంగా ఉంది సృష్టి గురించి ఏబుకొక్కటే బయలుదొచ్చింది ఏది ఇవన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకి మైండ్ ఓపెన్ అంటే వాళ్ళకి ఎట్లా చెప్పాలి ఇవన్నీ అది కదా అనులకి ఇప్పుడు వాళ్ళు రకరకాలమైన గుడ్డి విధానాలతో పోతుంటారు కానీ ఇప్పుడు మనకి తెలుసు మనం ఏం చెప్తామంటే ఇప్పుడు రక్తం చిందించలేదు పాప క్షమాపణ లేదని వాళ్ళు కూడా తెలుసు కానీ కొన్ని సంవత్సరాల నుంచి మీరు రక్తం చిందిస్తున్నారు మీరు అంతా దానికి బలిస్తున్నారు కానీ తర్వాత మీరు యథావిధిగా జీవిస్తున్నారు మీ పాపం పోయిందా పాపం పోతే మళ్ళీ మీరు ఎందుకు మళ్ళీ దాన్ని ఇస్తున్నారు కొన్ని వేల సంవత్సరాల నుంచి అవన్నీ జీవాలు నీకేమైనా పాప విముక్తి కలిగిందా నువ్వు కరెక్ట్ గా దేవుని వాతం ప్రకారం సక్రంగా జీవిస్తున్నావా నీ మతం ప్రకారం చూసుకుంటే నువ్వు అట్ట అంటే వాడు మైండ్ ఓపెన్ అయిపోతుంది కదా అప్పుడు అట్లా ఓపెన్ అయినప్పుడు కానీ పరిశుద్ధి రక్తం వల్లే పాపం పోతుంది మనం అప్పుడు బైబుల్కి తీసుకొస్తాం దానికి ముందు వాడి మైండ్ ఓపెన్ చేయాలి అది డోర్స్ ఓపెన్ చేయాలంటే ఎట్లా ఓపెన్ చేయాలనేది అది సీక్రెట్ అది విధానం అన్నట్టు వాడు ఓపెన్ అయితే మనం లోపల పోగలం ఫలశీల పత్రికలో ఉంది ఒకటో అధ్యాయంలో పదహారు వచనంలో దేవుడు మన బైబిల్ ప్రకారంగా అయితే క్రిస్టియన్కి మీ అన్న చెప్పింది కూడా పాయింటే ఇక్కడ ఉంది పదిహేను వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలైనగా ఆకాశం అందన్నవి భూమి అందన్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి కానీ అవి సింహాసనం లేనను ప్రధానులైనను అధికారంలోనను సర్వము ఆయన ఎందు సర్వముకు ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడిను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తములకు ఆధారపూ అంటే బైబుల్ ప్రకారంగా కరెక్ట్ పాయింట్ నువ్వు చెప్పి పాయింట్ వాడు ఏమంటు మరి మా మా గ్రంథాల్లో కూడా విష్ణు ఈశ్వరు బ్రహ్మ ఈ ముగ్గురు కలిసి సృష్టిని చూధించాడు మా దాంట్లో కూడా రాసింది అంటారు మీ దాకా మాకు తేడా అంటే అప్పుడు ఏం చెప్తాం వాళ్ళు కూడా కదా వాడు బుక్లు రాసింటారు కదా అది మనం తెలుసుకోవాలని చెప్పి అది మనం ఎన్ని వాకాలు చూపించే వాడు నమ్మడు అది నేర్చుకోవాలి కదా దేవుడు ఇస్తారంటే గుట్టి ఉండేది కాదు కదా ప్రయాస నేర్చుకోవాలా అది ఏందనేది అర్థం చేసుకోవాల ప్రార్థనలో ఉండాలి కొన్ని తీసుకొని అప్పుడు వాళ్ళు చెప్తే వాళ్ళు వింటానంటు అప్పుడు బైబిల్ కాడికి వస్తారు వాళ్ళు అది అది వాళ్ళు నేర్చుకోవాలి ఫస్ట్ అంటే నేర్చుకోవడం అంటే ఏంటంటే కదా ఏ విధాన్ని పాటిస్తున్నాడు వాడు వాడు ఎట్లా ఫాలో అవుతున్నాడు వాడు దేన్ని ఫాలో అవుతున్నాడు అది మనం తెలుసుకున్నప్పుడే వాడు దే దాన్ని బట్టి దాన్ని ఆధారం చేసుకొని మనం అప్పుడు బైబిల్ వాక్యం చూపిస్తాం అన్నట్టు వాళ్ళకి ఆయన అందుకే కదా మనకి దేవనాత్మ నడిపిస్తాడు ఆత్మ ఉంది దేవనాత్మ నడిపిస్తాడు ఎప్పుడు నడిపిస్తున్నాడు ఆయన మనం ప్రయాస పడితే కదా పడే ప్రయాస పడాలి బైబుల్లో రెఫరెన్స్ ఉన్నాయి కదా సంబంధించి ఏబు గ్రంథంలో చాలా ఉన్నాయి అవన్నీ అవన్నీ మనం చదివి దాని నుంచి ప్రార్థన పూర్వకం పోతాం కాబట్టి ప్రభు నడిపిస్తాడు అది మన ఏదైతే మన సొంత తలంపులో ఊహించుకొని చెప్పేది కాదు కదా నేనైతే అట్లా అర్థం చేసుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేనైతే ఏమనుకున్నానంటే నా అభిప్రాయం అయితే అన్న చెప్పింది నేనేమనుకున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ విధానాలు తెలుసుకోవాలా మరి నేను అదే చెప్తున్నా అదే చెప్తున్నాడు మనం ప్రార్థన చేయాలా దేవుణ్ణి అడగాల ఆయన మన స్థానం నుంచి మాట్లాడతాడు కదా ఎలాంటి వాళ్ళకైనా జవాబు ఇస్తాడు ఇస్తాడు కరెక్ట్ అది కాబట్టి ఇస్తాడు ఆయన నడిపింపు మనకు కాబట్టి మనం ఏంటంటే దానికి సిద్ధపడాలి ఏందని ఈ విధాన్ని కొనుక్కొని అప్పుడు మనం పోయినప్పుడు అప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండి అది ఏమీ తెలుసుకోకుండా నా మీద ఆత్మ ఉందని పోతే కాదు కదా ప్రయాస పరీక్ష రాసే వాళ్ళు పరీక్ష రాస్తే ఒక విధానం ఉన్నట్టు కొంతమంది తెలుసు కూడా అదే అంటుంది కొంతమంది ఉంటారు కదా నాకు దేవుడు ఉన్నలే అభిషేకం ఉంది ఏంపై గుడ్డుగా కాదు కదా ఏం చెప్తావు చెప్పి తెలుసుకోకపోతే ఏం చెప్పలేదు కదా పర్శుదాత్మ దేవుడు ఇచ్చింది సత్తులు నడిపడానికి అది తెలుసుకున్నప్పుడే కదా అదే అన్నట్టు మనం తెలుసుకున్నప్పుడు పరీక్ష రాసేవాళ్ళు బాగా చదివి దాన్ని వేసుకుని ఎవరు వేసుకుని పోయి రాస్తారు ఏం చదువుకున్నాడు పోయి దేవా నువ్వే నువ్వు ఆత్మతో నటించరాదు కదా అంటే ఈ లోకల్ సట్టు ఉంటారు అన్నట్టు మనం అటు ఉండొద్దు మనం నేర్చుకోవాలా మనం ప్రతి జవాబు వాళ్ళకి అనుమానానికి బయట తీసుకొస్తట్టు ఉండాలా అట్ట మనం ప్రిపరేషన్ కావాలని చెప్తుంది అన్న అన్న చెప్తున్నట్లు కాబట్టి అవన్నీ మనం తెలుసుకోవాలి వాళ్ళు విధి విధానాలని తెలుసుకొని వాటి ప్రకారంగా మనం తెలుసుకున్నట్టు అప్పుడు మన బైబిల్ ప్రకారంగా దాన్ని ఆధారం చేసుకో వాళ్ళకి జవాబు ఇవ్వచ్చు ఇంకోటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుని ఆత్మహత్య కాబట్టి దేవుడే నడిపిస్తాడంటే ఆనెస్ట్లీ మనం నిజంగా నడుస్తున్నామా ఉదాహరణకి ఇప్పుడు మన గ్రూప్ ఒక ఎవరన్నా హిందూ బ్రదర్ వచ్చిండనుకో ఆయన ఇప్పుడు చెప్పగలవా ఏ వీటికి జవాబులు ఖచ్చితంగా సైలెంట్ అయిపోతావు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం ఉంటుంది కదా నీకు వాళ్ళ గురించి నీకు ఏం తెలియదు ఎందుకంటే చెప్ చేసేసా ఏం చెప్తుంటే వేరే పుస్తకాలు చదవద్దు బ్రదర్ వాళ్ళ గురించి చదవదు దయ్యాలే బ్రదర్ అంటారు వాటిని నువ్వు చదవలేదు వాటిని నీకు ఏం తెలియదు వాడు వచ్చి నీకు ఏం తెలుస్తుంది నాకు గురించి అంటాడు అప్పుడు ఏమైతే నీ పరిస్థితి నీకేం తెలియదు కరెక్ట్ అది చెప్పి కంటే పాస్టర్లు చెప్పే కాబట్టి చదవలేదు హిందూ మతం హిందూ దేశంలో పుట్టి హిందూ మతం గురించి నీకు తెలియదు ఏం కూడా కాబట్టి వాడిని నువ్వు దేవం చేత నడిపించాలంటే ఓన్లీ బైబుల్ వాటికి వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధృవీకరిస్తాడు బైబిల్ని ఆ జ్ఞానం లేదు ఇప్పుడు వేరే పాస్టర్స్ ఉన్నారు యూట్యూబ్ లో అన్ని పెట్టుకొని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని పోలీస్ పేసి చెప్పారు కరెక్ట్ గా నేర్చుకో అది కరెక్ట్ గా తెలుసుకోలేదు అతను తెలుసుకోకుండా తిట్టుకోవడం జరిగింది అతను నేను అనేది ఏంటంటే వాడికి వీటిని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇదే కరెక్ట్ అని నువ్వు అయితే చెప్పగలవు నేను అదే పాయింట్ అది ఇందాక దిలీప్ కూడా రైస్ చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్ అని తెలుసు కరెక్టే దేవుని వాక్యము బైబుల్లో ఉన్నది కరెక్ట్ అని తెలుసు ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి కానీ వాడు నమ్ముకోలేదు వానికి వీటిని ఎట్లా విశ్వీకరించి చెప్పగలవు ఇదే కరెక్ట్ అని ఎట్లా రుజువు అది పాయింట్ నేను ఇందాక చెప్పినట్లు ఇస్లాం మతంలో నీకు ఆ వాళ్ళ సబ్జెక్ట్ గురించి తెలియదు కదా తెలియనప్పుడు ఎట్లా రుజువు పరచగలవు అది తప్పని ఉదాహరణకి జైన మతం అంటే తెలుసా మీకు ఎవరికన్నా ఎవరు తెలియదు నాకు తెలుసు మతం అంటే తెలుసా బుద్ధ మతం అంటే తెలియదు మీకు ఇవన్నీ మన దేశాలు పుట్టినాయి ఇప్పుడు ఒక దగ్గర దగ్గర ఫైవ్ పర్సెంట్ ప్రపంచమంతా బుద్ధ మతాన్ని పాటిస్తారు ఇండియాలో కొంతమంది శ్రీలంక నేపాల్ దాని తర్వాత భూటాన్ టిబెట్ దాని తర్వాత థైలాండ్ సింగపూర్ మలేషియా క్యాంబోడియా వియట్నాం ఎన్ని దేశాలలో ఉంది బుద్ధ ఇక్కడ పుట్టింది దేశంలో అక్కడ విస్తరించింది అది అది ఎట్లా స్వీకరించిండ్రు అంత నచ్చింది కాబట్టి స్వీకరించరు కదా మనుషులు అంటే ఏదో నచ్చింది స్వీకరించారు మనుషులు దాని తర్వాత వచ్చినాయి బుద్ధ తర్వాత జైన వచ్చింది జైన మతాన్ని కూడా స్వీకరించారా లేదు మనుషులు దాని తర్వాత బహాయి అని ఒక మతం వచ్చింది మన దేశంలోనే పుట్టింది అది అది మీకు తెలిసే పన్ను విన్నారా బహాయి అనే మతం గురించి మీకు తెలియదు కదా దాని గురించి అట్లా ఎన్నో మతాలు ఉన్నాయి ఆ ఎన్నో మతాలు ఉన్నాయి దేశంలో దాని తర్వాత హేతువాదం అదొక మతం కదా అంటే దేవుని నమ్మని మతం అది కాబట్టి ఇన్ని మతాలు ఉన్నప్పుడు మళ్ళీ నీ సేవలో వీళ్ళందరూ దొరుకుతారు ఒక రోజు నీకు నీ మార్గంలో వస్తారు వాళ్ళు నువ్వు ఎట్లా చెప్పగలవు నేను ప్రతిసారి అన్ని నేర్చుకోవాలి అన్ని తెలుసుకోవాలి అని అంటారు కదన్నా అదర్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవాలా తెలుసుకొని వాళ్ళకు చెప్పే వాళ్ళ లాగా ఉండాలి అని అనుకుంటున్నా వాళ్ళ దాంట్లో నుంచి తీసి కూడా చెప్పొచ్చు కదన్నా అట్లా కూడా ఉంటాయా అట్లా కదా సార్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఈ నాలుగిటికి జవాబిస్తారు కదా కానీ మాదే పర్ఫెక్ట్ బైబుల్ నుంచి చెప్పేదే పర్ఫెక్ట్ అని నువ్వు ఎట్లా రుజువుపరచగలవంటున్నా నేను మొదటి నుంచి అట్లాంటి నాలుగు ప్రశ్నలకి ఎక్కువ ఉన్నారు అని కూడా చెప్పొచ్చు అని అనుకుంటున్నారు చెప్తే వాళ్ళు అట్లా చెప్తే వాళ్ళు వాళ్ళు ఏమంటారు సిస్టర్ మీ వాళ్ళు మతం మార్చి చాలా మంది చేసి అటు అట్టు కూడా అంటారు చాలా మంది అట్లా కూడా చెప్తారు రకరకాల చెప్తారు పాపులేషన్ ఎక్కువ ఫస్ట్ నంబర్ వన్ పాపులేషన్ మీదే కాబట్టి మీరు కరెక్ట్ అని కానీ వాడు అంటాడు మీరు ఏమి ఎట్లా మార్చుకోర తెలిసి అంటాడు అదే అంటుంది అది అట్లా కూడా చేస్తారు మరి అది ఎట్లా రెండునే కదా పాపులర్ రిలీజియన్ రూట్ ఎత్తుక్కోద్దు మనం డిస్కషన్స్ లో దీనికి ఎట్లా జవాబు తీసుకోవాలనేది మనం దీర్ఘంగా చర్చిద్దాం ఫస్ట్ ఏంది సృష్టికి సంబంధించిన విషయాలు క్లియర్ గా అర్థం చేసుకున్నాం అనుకో కరెక్ట్ నువ్వు జవాబు ఇవ్వగలవు బైబుల్ ఎంత పర్ఫెక్ట్ ఇస్తుంది అని చెప్పగలవు నువ్వు బ్రదర్ ఇప్పుడు మన మీరు వాక్యం అట్లా ఇక్కడ ఉంది వాక్యము అంటే నా అభిప్రాయం చెప్తున్నానన్నా లుకాస వార్తలో పన్నెండో అధ్యాయంలో ఉంది పదకొండవ వచ్చినం పన్నెండవ వచ్చినము వారు సమాజ పద్రముల పెద్దల ఎద్దకును అధిపతుల ఎద్దకును అధికారుల ఎద్ధకును మిమ్మల్ని తీసుకొని పోనప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చేదామా ఏమి మాట్లాడదామా అని చింతింపకడి మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పున అది ఒకటి పిలింపు వెళ్ళిండి కదన్న నా పుస్తకుడు దగ్గరికి ఆయన వెళ్ళి వాక్యము దేవుడు చెప్పగలే ఆయన మన స్పంది బాప్తీసం కూడా పొందుకోండి కదన్నా కరెక్ట్ నీ పాయింట్ ఏంటి బ్రదర్ నా పాయింట్ ఏం లేదా అంటే నేను అంటుంది ఏంటంటే ఒకసారి మనం కొన్ని ఆలోచనలు తలంపులు పెట్టుకున్నా కానీ అక్కడ వేరే విధంగా దేవుడు ఉంటది కదా అని నేను అంటున్నానన్నా నేను అనేది కూడా అదే బ్రదర్ అది నడిపింపే కదా అంటే ఇప్పుడు పశుదాత్మ మీకు నడిపించినప్పుడే నువ్వు అట్లా మాట్లాడగలవు అంటున్నాను నువ్వు లేకపోతే మాట్లాడగలవు నడవడం అంటే సిద్ధపడం కదా బ్రదర్ ఎంత దూరం కదా అప్పుడు యాభై కిలోమీటర్లు యాభై సిద్ధపడ నా మోటార్ సైకిల్ కరెక్ట్గా ఉందా లేదా అందులో పెట్రోల్ ఉందా లేదా గాలి ఉందా లేదా అన్ని చెక్ చేసుకుంటా కదా బ్రేక్ సరి పని చేస్తే ఇవన్న కదా అదంతా సిద్ధపాటు చేసినాకనే మనం ముందు పోయినప్పుడు అక్కడ దాని నుంచి మాట్లాడగలం తర్వాత పరిశుద్ధ నువ్వు పరిశుద్ధంగా లేకపోతే నీళ్ళు ఎట్లా ఉండగలడు అయినా ఎట్లా నడిపేయగలడు కాబట్టి ప్రిపరేషన్ నేను ఏంటంటే సిద్ధపాటు నువ్వు ఎట్లా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు ఇవన్నీ థియాలజీ చదువుకున్న వాళ్ళు కూడా చెప్పలేరు నాకు తెలుసు బట్ థియాలజీ చదువుకున్న వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంటుంది కదా ఈ విషయాలను అర్థం చేసుకోవడం ఇక థియాలజీ నాలెడ్జ్ లేకపోతే వీటిని అర్థం చేసుకోవడం కష్టమే నా తెలుసినట్టు ఎవరు ఇట్లాంటి పుస్తకాలు రాసినట్టు నేను చూడలేదు క్రైస్తవత్వంలో బట్ చాలా ప్రాముఖ్యం అవి ఎందుకంటే స్టేజ్ మీద నువ్వు వాకింగ్ చెప్పేటప్పుడు ఎవడో ఒకటి లేస్తాడు ఆడియన్స్ లకి వెళ్ళి ఆ కాలం మనం ఉన్నాం ఇప్పుడు తర్వాత ఏమవుతుందంటే నువ్వు జవాబు ఇవ్వలేదు అనుకోవాడికి సరిగా ఆల్రెడీ విశ్వాసం ఉన్న వాళ్ళు ఏమవుతారు అనుమానం వస్తుంది క్రైస్తవత్వం మీద వాణ్ణి కూడా రక్షింపబడ్డ కూడా అనుమానం వస్తుంది ఇవ్వ నువ్వు నువ్వు ఇవ్వకపోవడం వలన సరైన జవాబు ఆ రోజు ఒక ఆత్మ రశించిపోతుంది దాని తర్వాత ఆల్రెడీ రక్షింపబడ్డ ఆత్మాలు కూడా జారికుంటున్నాయి ఇంత డేంజర్ అది కాబట్టి ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అవునన్నా అది ఒకసారి ఏమైందన్నా ఇప్పునే ఎస్ ప్రాభు దేవుడు మీరు ఎట్ట రోజు ప్రస్తుత పాస్టర్ గారు అంటే ఒక డిబేట్ జరిగిందన్న నేను చూసినా ఒకసారి యూట్యూబ్ లో కానీ ఎవరు కూడా దానికి జవాబు ఇవ్వలేకపోతే అక్కడ ఉన్న పాస్టర్ కూడా ఇవ్వలేకపోయింది అన్నా ఇవ్వలేడు అది చాలా దుఃఖకరం అనిపించింది నాకైతే అంటే అంతమంది ఆడియన్స్ ముందన్న సర్వీద ఉంటుంది ఇప్పుడు వాక్యం చెప్పే పాస్టర్లు వేరే ఇటువంటి డిబేట్స్ పోయేటోళ్ళు వేరే ఉంటారు అన్న వాళ్ళ పిలుపు వేరే అది వాళ్ళ పిలిపి వేరే అదే అన్నా అక్కడ వాళ్ళు జవాబినే స్థితిలో ఉన్నారంటే మరి దేవుని నమ్ముకొని ఆయన నిరూపించ ఆయన ఆయన దైవత్వం గురించి చెప్పినప్పుడు మనం మనం విషయం పక్కన పెట్టి ఎంతమంది అక్కడ విన్నవాళ్ళు ఆ పక్కన నాన్ జీవిస్తూ కూడా వాళ్ళు అనుకుంటారు కదా నిజమైన దేవుడు కాదు ఆ రావచ్చు కదా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మరి అది మనం నిరూపించాలంటే ఇది ఆత్మీయ పోరాటం అంటే యుద్ధం ఇది ఫెయిల్ అయిన కదా అది ఆయన ఫెయిల్ అయినట్టే కదా ఇప్పుడు ఆయన అంత నేర్చుకోవాలి కదా పుస్తకాలు ఇటువంటి అన్ని అంశాల గురించి ఈ లోకంలో ఎందుకు ఉన్నాయి సరే మళ్ళీ అది ఎవరు జవాబు ఇవ్వగలడు మరి దేవుడు గమనం చూస్తాడ మనుషులతో చనిపోతుంటే యాక్సిడెంట్స్ అవుతుంటే చనిపోతుంటే చూస్తున్నాడు గమనం అంటారు తుఫాన్ వస్తే ఎంత ఆయన దిశ మీద దేవత ఎందుకు కాపాడలేదంటే ఏం చూస్తావు అన్న దేవుడు చచ్చిపోతారు కదా తుఫాన్ వస్తే అవును చాలా మంది మళ్ళీ ఆయన బిడ్డని ఎందుకు కాపాడలేదంటే ఏం జవాబు ఇస్తాడు పరశుదాత్మ కదా జవాబు ఇప్పుడు ఇదే సమస్య అనుకో నీకు జవాబు ఇవ్వాలా ఏమి నీకుంది కదా పరశుదాత్మ జవాబు కదా స్ట్ సిద్ధపాటు కలిగి ఉండాలని అన్ని విషయంలో అది హేతు రాసిన పత్రికలు అంటారు కదా మీరు మిమ్మల్ని హేతుడికి ప్రతి సాత్వికంతో సమాధానం చెప్పడం ఎల్లప్పుడు సిద్ధంగా ఉండమని చెప్తున్నారు మనం అడిగిన పత్తి మనం దశకు మనం ఎదగాల వాళ్ళకు ఆన్సర్ ఇచ్చినట్టు బైబుల్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చెప్పే విధానంలో బైబుల్ ఏం చెప్తుంది వాళ్ళు వాళ్ళ మైండ్ ఎట్లా ఓపెన్ చేయాలా ఎట్లా అలా ఉన్నప్పుడే కదండి మనం చెప్పగలం పరిస్థితి సిద్ధపడినట్టు సిద్ధపడితేనే అక్కడ పోయి రాయగలం అన్నాడు అంటే ఒక బిగినింగ్ తర్వాత మనం దీన్ని కంటిన్యూ చేసాం టాపిక్ పూర్వకంగా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ జీవం కలిగిన తండ్రి అవును ప్రభా తండ్రి ప్రభా అనేకుల దగ్గరికి మేము వెళ్ళాలా ప్రభా కాబట్టి ప్రభా నైనా మేము అన్ని నేర్చుకోవాలా ప్రభా అన్ని మేము పరిశీలించాలా పరీక్షించాలా ప్రభ నాయన ఆ రీతిగా మీరే మాకు జ్ఞానం మేము కూడా కష్టపడాలా ప్రభా ప్రతిదీ ప్రభా ఈ రోజు మేము అనేకులకి స్వార్థ చెప్పాలా అందులో రకరకాల కులాలు మతాలు ప్రాంతాలు ఉన్నారు ప్రభ కాబట్టి ప్రభా నైనాయన నీ వాక్యాన్ని మేము నైనా ధ్యానించాలా నైనా ఆ వాక్యాన్ని ప్రభా వాళ్ళకి ఏ రీతిగా వాళ్ళకి చెప్పాలో ప్రభా వాళ్ళకి ఎలాంటి జ్ఞానం మీరు మాకు అనుగ్రహించండి మీ పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం అనుగ్రహించండి ప్రభా ఆయన మీరే మాకు తోడనండి ప్రభాయన ప్రభా తండ్రి ఇంకా నాయన మేము నీ వాక్యంలో సంపూర్ణంగా మేము అవ్వాలా స్నానం మేము చేయాలా ప్రభా నైనా ఈ వాక్యాన్ని మేము ధరించుకోవాలా ప్రభా తండ్రి మీరే ప్రభా నైనా ముందుండి మమ్మల్ని నడిపించమని తండ్రి ఈ డిబేట్ ఇది నాయన కంటిన్యూ అయ్యేలాగా ప్రభా మీరే మాకు సహాయం అనుగ్రహించండి ప్రభా ప్రతిది మీ చిత్త ప్రకారంగా ప్రభా మా జీవితాలు మీరు నెరవేర్చమని ప్రతిదీ మీకు తగినట్లుగా మీకు నాయన తండ్రి నేను అడుగు జాడలో వెళ్ళేలాగా ప్రతిదీ నీకు మహిమకరంగా ఉండేలాగా అన్ని విషయాల్లో నీ నీతిని న్యాయాన్ని జరిగించేలాగా మీరే ప్రభా మా జీవితాలను నాయన మీరు ఆ రీతిగా మీకు వరకు సాక్షిగా మహిమర్థంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ నజరేడని ఎస్ క్రీస్తు ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె జీవం గల తండ్రి జీవాధిపతి మహోన్నతులకు తండ్రి నీకు వందాలి సయ్య గొప్ప దేవ ఈ గడిచిన కాలమంత ప్రవ్వ మమ్మల్ందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపచుకున్నారు మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నదైనా దివారత్వములకు ఆచి కాపాడి ఇక నూతన దీరం కనిగించారు దాన్ని బట్టి నీకు వనాలు అర్పించుకుంటున్న నీకు ఎక్కువ తగిన దాస్తలు అర్పించుకుంటున్న సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెందిస్తున్నాయి గొప్ప దేవ అనే తండ్రి ఒక మధ్య కనసంలోనైనా మీరు మాత్రం మాట్లాడిన ప్రభావా అవునైనా ఈ సృష్టి ఎట్లా మీరు ఈ లోకంలో ఎంత కొన్ని జాగ్రత్తగా ప్రభావ సృష్టిని ఈ సృష్టి అంతా మీదు ప్రభావ కానీ ఈ రోజు ప్రభావ సృష్టికర్తను విడిచిపెట్టినైనా సృష్టిని పూజిస్తున్నారు రకరకాలైన బోధలతోని మనుషులు ప్రభ మోసపోతున్నారైనా ఎందుకంటే యుగ దేవతల గుడితనం కలిగేసిన ప్రభావా కానీ ప్రభావ యుగ దేవత గుడితన నుంచి ప్రభావ మనుషులకునైనా మీ సత్యం మేము చూపించాలా అది ఈ లోకం అంత ఉంది ప్రభావ అనైనా వాళ్ళ విధానాల ప్రభావ మేము తెలుసుకోవాలా ఏ రీతిగా ప్రభావ వాళ్ళకి మేము ప్రకటించాలో ప్రభావా దాని విషయం మేము తరిమిది బందాల ప్రభావ మేము ప్రయాసపడి నేర్చుకోవాల ప్రవా ఎందుకంటే మీరే మా సహాయకులు ప్రభావ ఎందుకంటే ప్రభావ మీరు లోకలు ఉన్నప్పుడు కూడా ప్రభావ మేము అడిగిన ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇచ్చినారు ప్రభావా కాబట్టి మీ బిడ్డల మీద కూడా ఆన్సర్ ఇవ్వాలా ప్రభావా అలాంటి జ్ఞానం మా అనుగరించి ఇటు తెలుసుకోవాలా కష్టపడాల ప్రయాసపడాలి నేర్చుకోవాల ప్రవా తండ్రి మీ ఆత్మ నడిపింపనండి మీకు నడిపింపలేకపోతే మేము ఎంత ప్రయాస కాదు ప్రభావా కాబట్టి మీ సాయం మాకు అనుగరించండి ఏ రీతికైనా సరే ప్రభావ వాళ్ళు మీ తట్టు మీద నడిపించాలో ఎందుకంటే ఈ ఈ లోకమంతా మీరు ప్రభావ మీ సృష్టి ప్రభావ దుష్టుడు ఆదిలో నైన్ వాళ్ళు అంతమంది ఆ ఒక గుడితంలో ఉన్నారు ప్రభావాళ్ళందరూ బయట తీసుకురావాలి వాళ్ళ ఆత్మీయతలు ఇప్పబడాల ప్రభావా ఆ రీతికి మేము జవాబు ఇవ్వాలా ప్రభావా కాబట్టి మీరు మాకు సాయం చేసి నడిపించండి మేము వెతకాల ప్రభావా రిఫరెన్స్ వెతకాలి లేఖలు వెతకాలా ఎట్లా వాళ్ళకి జవాబివ్వాలి తండ్రి మీరే మాకు సాయకులు మీ ఆత్మగారు నడిపించండి దాన్ని ప్రయాసపడాలు నేర్చుకోవాలా ప్రభావాటిని చదవాలా ప్రభ వాళ్ళు ఏ రీతిగా అర్థం చేసుకుని ప్రకటించాల జ్ఞాన వివేచన మాకు అనుగించండి పరిశుద్ధుకు తండ్రి ఏసయ్యా మీరే సాయపడండి ఎందుకంటే ప్రవా మేము ఉంటుంది అలాంటి కాలంలో ప్రభావా అతన్ని మిమ్మల్ని హేవులకు ప్రతి ఒక్కరికి సాత్వికతో సమాధానం చెప్పమని వాక్యం చెప్తుంది పేతురు అపస్తుల కాలంలో కూడా జరిగింది ప్రభావాలో జవాబివ్వగలన్నారు ప్రభావా అనేక మీరు చెత్త నడిపించగలరు కాబట్టి చివరి కాలం మరి కాలం ప్రభావ ఏదైనా మూర్ఖులకు జనులు మధ్య ఉన్నాం జీవవాకం పెట్టుకుని జోతులలాగా కాబట్టి మీ వెలుగును చూపించాలా మిమ్మల్ని చూపించాల మీ దైవత్వాన్ని చూపించాలా ప్రభావా ఆ రీతి మమ్మల్ని తరిపి చేయడం ప్రభావా మాకు సాయం చేసి నడిపించి మేము వేరే రైతుగా కూడా ప్రభావ మీరే మమ్మల్నిపించి సాయం చేసి ప్రతి చోట మీకు మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టుకు మీరు అక్కడి సిద్ధపరచుకోమని త్వరలో ఆయన ఏసు క్రీస్తు పరిషత్ నామం పరిశుధుల ప్రేమల దేవ కృపణి బంధువులు కృతజ్ఞత పరిశుధ్ర సర్వశక్తి మంత్ర సర్వాధికారి వదనాల ప్రభా దేవా ప్రభా మరి ఈ రోజు ప్రభా డిస్కషన్ లో మరి ఆ ప్రతి క్వశ్చన్లకు మేము సమాధానం ఇవ్వాలి సమాధానం రావాలంటే ప్రభా అది నీ యొక్క పరిశుధాత్మక శక్తి చేతనే ప్రభావ మాకు బలపరచబడుతుంది ప్రభా ఏసే విశిస్తే మేము నమ్ముతున్న ప్రభా దేవా ప్రభావ రక్షింపబడిన వారికి అయితే మేము స్వాత చెప్పగలుగుతాం ప్రభా కానీ ఈసో ప్రభావ అన్నిలకు మేము ఏ విధంగా స్వాత ప్రకటించాలి ప్రభా దేవాలకు ప్రభావ రకరకాల లాంగ్వేజెస్ రకరకాల రిలిజియన్స్ ఉన్నాయి ప్రభా రిలిజియన్స్ ఫేత్స్ ఉన్నాయి ప్రభా మరి వాళ్ళకు మేము ఎలా రోజు చూపించాలి ప్రభా నీ యొక్క వాక్యాల ప్రభా దేవాస ప్రభా ఈ బైబిల్ పర్ఫెక్ట్ అని తెలియజేస్తుంది ప్రభా ఈ బైబిల్ ఏ మూలమని తెలియజేస్తుంది ప్రభా ఏసు ప్రభా మరి వాళ్ళకి అందరికీ మేము సమాధానం ఇవ్వాలా దేవా వాళ్ళ మైండ్స్ కూడా మేము ఓపెన్ చేయాలంటే ప్రభా అన్ని నీ నుంచి రావాల ప్రభా ఏసు ప్రభా అందుకే ప్రభా నీ యొక్క శక్తిని యొక్క జ్ఞానము మాకు దయచేనే ప్రభా అనేకులకు మేము సమాధానం ఇవ్వాలా ప్రభా దివా ఏచు ప్రభ ఎల్లప్పుడు విజయం పొందాలండి ఎందుకంటే ప్రభా మీరు అన్ని విషయంలో విజయం పొందిన దేవుడు ప్రభా ఆ విజయం మా చేతికిచ్చి వెళ్ళారు ప్రభా ఏచు అదే విజయం పట్టుకొని ప్రభా మేము విజయం పొందుకుంటాను వెళ్ళాలండి అందుకే ప్రభా ఎవరి క్వశ్చన్స్ వచ్చినా మేము సమాధానం ఇవ్వాలంటే ప్రభా మీ యొక్క పరిశుధాత్మక శక్తి చేత మాకు నడిపింపు కావాలండి దివాని యొక్క సహాయం కూడా మాకు కావాలండి దేవా ఏచు ప్రభా ఏది తెలియదు ప్రభా కానీ మేము అన్ని మేము పరిశీలించుకోవాలా అన్ని మేము నేర్చుకోవాలండి దివా అనేక లాంగ్వేజెస్ కూడా మేము నేర్చుకోవాలా మేము బోధించాల ప్రభా ప్రతి ఒక్క సత్యాన్ని మేము బోధించాలండి కాబట్టి ప్రభా మేము అన్నింటిలో ఫైన్ గా ఉండాలా అన్నింటిలో మేము పర్ఫెక్ట్ గా నేర్చుకుని ఉండాలి ప్రభా ఇది కూడా మేము మర్చిపోద్దు ప్రభా ప్రతి ఒక్క దానికి మేము సమాధానం ఇచ్చేవల్ల లాగా ఉండాలి ప్రభా ఎవరి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వేసినా వాటికి మేము సమాధానం ఇవ్వాలండి దేవాయచు ప్రభావ మరి మీరే మాకు సహాయపడని ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మశతి చెత్త మాకు నడిపింపదాయించడం ప్రభా ఏసాని యొక్క పరిశుభ్రతులలో ప్రభా మమ్మల్ని నడిపించని ప్రభా దేవాచు ప్రభావ మరి మీ యొక్క రాకకి అందరినీ సిద్ధపరచుకోమని ఈచుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి నిశ్చితాంశాలను మేము ముందుకోవాలన్నా అన్ని విషయాల్లో తరబేది పొంది మిమ్మల్ని మహిమార్థంగా పొలా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం అనేకులకు తగ్గ ప్రతిక్షేణం జవచ్చి సిద్ధంగా ఉండాలని సిద్ధపరచండి తర్క వాదం కాకుండా ప్రభావం వాళ్ళకు అనుగుణంగా ప్రేమపూర్వకంగా చెప్పలాగానే సహపడమని ప్రార్థిస్తున్నాం అందరికీ అటువంటి జ్ఞానం అనుకుంటే గొప్ప సాక్షులు పెట్టుకోమని యేసుకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రేసుకృష్ణకు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సాధాకాలంతో మెయిన్ మెయిన్ ప్రెసిడెంట్ అన్న ప్రెసిడెంట్ బ్రదర్ అందరికి ప్రెసిడెంట్ అందరి ప్రెసిడెంట్ సోరాజ్ బ్రదర్ ప్రెసిడెంట్